మూర్తి గురాత్ మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్త శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం మామి భగవత్పాదం శంకరంశంకరం నమ శ్రీశంకరానందరుపాదాంబుజన్మని సవిలాసమోహ గ్రాహగ్రాసైకర్మణి ఓ సహనా సహనో భునక్తు సహ వీర్యం కర వహై తేజస్వినీత ఓ శా దా దా శ్రుతివిచారాత్ప్రాక్ స్ భా విచారేణ విపర్యేతి తతస్తిత్యత వియత్విధంగా విచారా ప్రాక్ శ్రుతి ఇక్కడ శ్రుతి అంటే వేదాంతం ఉపనిషత్తులైన వేదాంత ప్రమాణ విచారా ప్రాక్ పూర్వీవిచారాక్ వేదాంత ప్రమాణ విచారా పూర్వం యద్వస్తు భాసతే యద్వస్తు ఏ వస్తువు యథా ఏ విధంగా భాసతే ప్రకాశించిందో తెలుస్తూ ఉండింది అంటే మనం శృతి సూచించినటువంటి మార్గంలో ఉపనిషత్తులు నిర్ణయించినటువంటి మార్గంలో విచారం చేయక పూర్వం ఏది ఎలా ఉండినట్లు మనకు అర్థమైందో అదే తత్ విచారేణ అంటే శృతి విచారేణ ప్రమాణ విచారేణ ఇది కాబట్టి శృతి మనకు ప్రమాణం కనుక ఉపనిషత్తుడు ఈ ప్రమాణ విచారం చేసి చూసిన తరువాత విచారేణ విపరీతి అంతవరకు ఏదైతే మనకు ఒక విధంగా తెలుస్తూ ఉండిందో అది విపరీతంగా గోచరించింది అంటే ప్రమాణ విచారానికి ముందు మనం మనకు ఎలాగైతే కనిపించిందో అదే శృతి మార్గంలో ప్రమాణ విచారాన్ని కొనసాగించిన తర్వాత ఉపనిషత్తులు నిర్ణయించినటువంటి మార్గంలో ఎప్పుడైతే విచారాన్ని కొనసాగించామో వస్తువు అలాగే ఉంది కానీ విపరీతంగా మనకు కనిపిస్తూ ఉంది అంటే అంతకుముందు మనకి ఏదైతే గోచరించిందో అది అలా ఉన్నట్లు తెలిసిన సత్యంగా లేదు శృతి విచారం చేసిన తర్వాత ప్రమాణ విచారం చేసిన తర్వాత సత్యమేంటో మనకు అర్థమైంది అర్థమైనప్పుడు అది విపరీతంగా కనిపిస్తూ ఉంది విచారేణ విపర్యతి తశ్చింత్యతాం వియత్ తేఆర్ ఫోర్ ఈ కారణం చేత వియత్ ఆకాశం ఏదైతే ఉందో దాన్ని తత్ చింత్యతాం దాన్ని విచారించాల్సినటువంటి అవసరం కనపడతా ఉంది అత విచారర్తవ్య కాబట్టి ఇంత ఆకాశాన్ని గురించి ఇంత అర్థం చేసుకున్న తరువాత ఈ దశలో మళ్ళీ ఆకాశాన్ని విచారం చేయాలి అంటున్నాడు అంటే మనల్ని ఎక్కడో ఇంకా దించుతాడని అర్థం చాలా ఇక్కడి నుంచి ఇంకా టర్న తిరిగిపోద్ది కాబట్టి ఇంతవరకు విచారం చేశాం ఆకాశం అంటే ఏంటో తెలుసుకున్నాం సత్పదార్థం అంటే ఏంటో తెలుసుకున్నాం ఇన్ని తెలిసిన తరువాత కూడా ఈ దశలో మళ్ళీ దాన్ని విచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని అంటూ ఏంటి ఏ విధంగా విచారం చేయాలి ఆకాశాన్ని ఎలా విచారం చేయాలి ఎందుకు విచారం చేయాలి కాబట్టి ఆకాశం ఏదైతే గోచరిస్తూ ఉండిందో ఇది ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది వాస్తవానికి ఇది ఉందా లేదా ఇది సత్యమా కాదా సదద్వైతం ప్రారంభ శ్లోకం సదద్వైతం ఏదైతే సత్ అద్వైత స్వరూపంగా ఉండిందో ఏకమేవో అద్వితీయం బ్రహ్మ దానికి అన్యంగా రెండో వస్తువు గనక ఉంటే సదద్వైతం అనేటువంటిదే దెబ్బతింటుంది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి మూల సిద్ధాంతానికి విఘాతం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఆకాశం అనేటువంటి ప్రత్యేకంగా ఉందా లేక ఉన్నట్లు కనిపిస్తూ అంటే ఈ దశలో ఇంత విచారం చేసి లేనిదే ఉన్నట్లు కనిపిస్తుందని మనం అనుకున్నా దానికి సంబంధించినటువంటి కొన్ని భేదాభిప్రాయాలు ప్రతి మనిషి మనసులో ఉండిపోయినాయి అందువల్ల ఆకాశము అనేటువంటిది సతుతో కూడి ఉంది ఎల్లప్పుడూ అనేటువంటిది సత్యం కాదు ఆకాశం లేకపోయినా కూడాను సతు ఉంది అది ఇంపార్టెంట్ ఎప్పుడు ఏదైతే ఉందో అది సత్యం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది సత్యమయ్యేందుకు అవకాశం లేదు కనుక సదద్వైతం అనేటువంటిది అద్వైతానుభూతి మన జీవితంలో కలగాలి అనుకున్నప్పుడు ప్లీజ్ రెండవ వస్తువుగా ఆకాశం ఉండేందుకు అవకాశమే లేదు కాని ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి సత్ సద్వస్తున ఆకాశ స్పేస్ ఏదైతే ఉందో ఈ రెండింటిలో యథార్థ స్వరూపం ఏమిటి ఇవి ఎలా ఉన్నాయి ఉంటే ఒకదానికి ఒకదానికి సంబంధం ఎట్లాంటిది ఇవన్నీ కూడాను క్లియర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నాయి ఇవి క్లియర్ అయితే సతద్వైతం అనుభూతిగా అందుతుంది నెక్స్ట్ భిన్నే వియత్సతి శబ్ద बुद्धेश्च भेदाबुद्देच वायुवादिष्वुत्त सत् न तो व्यो में सतीय अन्े आकाशम सती अन सत्वस्त సత్ సత్పదార్థం వియత్ సతి వియత్ ఆకాశ సతి సద్వస్తున ఇవి భిన్నే వియత్ సతి భిన్నే ఇవి భిన్నంగా తెలుస్తున్నాయి భేదరూపంలో తెలుస్తున్నాయి అంటే సద్వస్తు ఏదైతే ఉందో సత్పదార్థం చైతన్యం ఆకాశం ఏదైతే ఉందో ఈ రెండు ఈ దశలో మనకు ఉన్నట్టు తెలుస్తూ ఉన్న వీటి మధ్య ఒక భిన్నత్వం గోచరిస్తూ ఉంది ఒక భేదం తెలుస్తూ ఉంది అది ఉంది ఇది ఉంది భేదం తెలుస్తుంది ఏమిటి ఆ భేదము అనేది మొదట అర్థం కావాలి శబ్దభేదాత్ శబ్దభేదం నామభేదం శబ్దభేదాత్ బుద్ధిశ్చేదత ప్రతితి భేదం భేదం అంటే ఒక వస్తువు ఉంది దానికి అది ఏమిటో దాని పేరుంది కదా శబ్దం ఇప్పుడు సత్ అన్నాం అదొక శబ్దం వియత్ ఆకాశ అన్నాం అదొక శబ్దం శబ్దభేదం మొట్టమొదటిది శబ్దభేదం వియత్ చూడండి ఎట్లుందో పాదం సత్ ఎట్లుందో కాబట్టి సత్ వియత్ అనేటువంటి రెండు పదాలని పలికినప్పుడు ఆ శబ్దం అయితే మీకు వినిపిస్తూ ఉంది కానీ శబ్దభేదం కనపడతా ఉంది సత్ వియత్ కాదు వియత్ సత్ కాదు ఇది డిఫరెన్స్ ఇన్ సౌండ్ శబ్దభేదం నామభేదం అని కూడా అనుకోవచ్చు మీరు నెక్స్ట్ పాయింట్ బుద్ధిశ్చేదత ఒక వస్తువు ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ పర్సెప్షన్ ఏదైతే మీకు విషయంగా అందుతూ ఉందో ఒక వస్తువును చూచినప్పుడు ఒక వ్యక్తిని చూచినప్పుడు ఓ పదార్థాన్ని చూచినప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానం మీ మనసులో కదులుతుంది కదులుతుంది కదా అప్పుడే ఫలానాన్ని చెప్పగలరు అది ఆవు అని అన్నావు అంటే అది ఆవు జ్ఞానం నీ బుద్ధిలో ఏర్పడిపోయింది ఇది ప్రతీతి అంటారు దీన్ని ప్రతీతి అంటే జ్ఞానం వస్తు జ్ఞానం ప్రతీతి కాబట్టి ఒక వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానం మన బుద్ధిలో ఏర్పడుతూ ఉంది కదా ఇప్పుడు ఈ రెండిటిలో వియత్ సతీ ఆకాశము శబ్దము ఇది మన సత్ సద్వస్తువు ఆకాశము అనేటువంటి రెండు విషయాల్లో వాటి పలుకు చూస్తే సౌండ్ చూస్తే సత్ ఆకాశ వియత్ కుదరం ఎందుకని దాని శబ్దం వేరే దీని శబ్దం వేరే కాబట్టి రెండు శబ్దాల మధ్య భేదం ఉంది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఈ శబ్దం పలికినప్పుడు నీ బుద్ధిలో ఏ వస్తువు నిలుస్తూ ఉంది ఏ రూపం కనిపిస్తూ ఉంది అనేది ఇంపార్టెంట్ ఏ విషయం తెలుస్తూ ఉంది కాబట్టి నువ్వు కుండ అన్నావు అనుకో నీ బుద్ధిలో కుండ రూపం ఉంటుంది ఒక కొబ్బరికాయ అన్నావు నీ బుద్ధిలో కొబ్బరికాయ ఉంటుంది అండర్స్టాండ్ అట్లాగే వియత్ అన్నప్పుడు ఆకాశం వస్తుంది సద్వస్తు సత్ ఏదైతే ఉందో దానిని పలికినప్పుడు ఆకాశం రావడం లేదు అంతే కాబట్టి బుద్ధిలో ఏ జ్ఞానం అయితే ఏర్పడుతూ వస్తు జ్ఞానం ఏర్పడుతూ ఆ రెండింటి మధ్య కూడా భేదం ఉంది కాబట్టి ఆకాశము సత్ అనేది శబ్దభేదాత్ అర్థభేదాత్ పోయినట్టు తీసుకోండి ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది ప్రతి అంతా అర్థభేదాత్ వాటి అర్థం కూడా మారిపోతూ ఉంది అక్కడ వరకు చూడండి టూ లైన్స్ భిన్నే వియత్సతి శబ్దభేదాత్ బుద్ధేశ భేదత వియత్సీ భిన్నే శబ్దభేదాత్ బుద్ధేశ్చేద ఇది కాబట్టి నామభేదం ఒకటి తెలుస్తూ ఉన్నాయి ఇది ఎందుకంటే రెండు పదాలను ఎందుకు పట్టుకుంటున్నాడంటే ఈ రెండు ఒకటేనా కాదా అది ఇంకేం లేదు దే ఆర్ నాట్ సినానిమ్స్ పర్యాయ పదాలు మాత్రం కాదు అవునా ఇప్పుడు ఉదాహరణకి పువ్వు అన్నాను అనుకోండి నేను పువ్వు కుసుమం అన్నా సుమం పువ్వు అంటున్నాను సుమం అంటున్నాను ఈ రెండు పదాలు శబ్దభేదం ఉంది ఉందా సుమం పుష్పం చూడు దానికి దీనికి శబ్దభేదం కనపడతా ఉంది అర్ధ భేదం లేదు ఫైన్ అవునా కాబట్టి మనం సాధారణంగా ఆ రెండు పదాలకు అర్థం తెలియనివాడు కానీ లేదా ఒక పదానికి అర్థం తెలిసినవాడు కానీ ఆ రెండింటినీ విన్నప్పుడు పుష్పం సుమం అని విన్నప్పుడు ఓహో ఇవేదో భేదం ఉంది అని అనుకుంటాడు ఆ భేదం ఏంటి అంటే శబ్దభేదం శబ్దభేదం తెలుస్తూ ఉండిన పద విషయం ఏమిటి పదస్య అర్థ పద విషయస్ అర్థ నా భేదహ కాబట్టి నీ బుద్ధిలో ఏదైతే ఏర్పడిందో ఇప్పుడు నేను సుమం అన్నాను పుష్పమే నీ బుద్ధిలో ఉంటుంది పుష్పం పుష్పమే నీ బుద్ధిలో ఉంటుంది ఫ్లావర్ దట్స్ అర్థమవుతుంది కాబట్టి కొన్ని పదాలు మనం పలికినప్పుడు శబ్దభేదం ఉండినా అర్ధభేదం లేకుండా ఉంటాయి అంతే కదా మహా ఇప్పుడు పుష్పవనం సుమవనం పుష్పమనే శబ్దం వేరుగా ఉంది సుమవనే శబ్దం వేరుగా ఉంది కదా కానీ ఈ రెండిటి యొక్క అర్థం ఒకటే గనక ఒకటే గనక ఈ పదాల యొక్క ఉచ్చారణలో శబ్దములో దీనికి దానికి భేదం కనిపిస్తూ బుద్ధిలో ఏ జ్ఞానమైతే ఏర్పడిపోయిందో ప్రతీతి ఏ విషయ జ్ఞానం అయితే బుద్ధిలో చోటు చేసుకున్నదో అక్కడ మాత్రం డిఫరెన్స్ లేదో అంటున్నాను అలా ఉన్నప్పుడు అవి సినానిమిస్ అవుతాయి అది ఇంకేం లేదు పర్యాయ పదాలు అవుతాయి కాబట్టి వస్తువు ఒకటేనండి దాన్ని పుష్పమన్నా కుసుమన్నా సుమం అన్నా అది ఒకటేను కాబట్టి అర్థభేదం మాత్రం లేదు శబ్దభేదము శబ్దభేదం ఉంది కనుక ఈ పదము ఆ పదము ఒకే అర్థాన్ని సూచిస్తూ ఉంది కాబట్టి ఇవి పర్యాయ పదాలు దే ఆర్ సినినానిమ సినానిమ్స్ క్లియర్ అదే చుట్టూ సీద శబ్ద వృక్షము చెట్టు రెండు దానికి రెండు అక్షరాలు దీనికి రెండు అక్షరాలు చెట్టు ఆవు శబ్దభేదం ఉందా లేదా అర్థభేదం ఉంది కాబట్టి చెట్టు అనగానే నీ మనసులో చెట్టు కదులుతుంది ఆవు అనగానే నీ మనసులో ఆవు ఉంటుంది కాబట్టి ఆవు అన్నప్పుడు చెట్టు రాదు చెట్టు అన్నప్పుడు ఆవు వచ్చేందుకు అవకాశం లేదు ఇది ఇది భేదం కనుక వియత్ సతి ఎప్పుడైతే అలా వియత్ సతీ సద్వస్తు చైతన్యం వియత్ ఆకాశం అని రెండు పదాలు బలకడం జరిగిందో ఈ రెండు పదాల్లో శబ్దభేదము ఉంది అర్థభేదము ఉంది విషయ భేదం కూడా మనకు తెలుస్తూ ఉంది క్లియర్ అది టూ లైన్స్ నెక్స్ట్ వాయువాదిషు అనువృత్తం సత్ ను వ్యోమ ఇతి భేదీహి భేదీ ఇక చూడండి నెక్స్ట్ ఇది ఫస్ట్ తత్వేక ప్రకరణ అని చెప్పినప్పుడు బహుశా పది ఇరవై శ్లోకాల మధ్యలో వచ్చింది మీకు అనువృత్తి వ్యావృత్తి అని చెప్పకుండా అనువృత్తి అంటే అనుసరించి ఉండడం వ్యావృత్తి అంటే వేరుగా ఉండడం క్లియర్ రైట్ అట్లాగే ఇక్కడ కూడాను వాయువాదిషు ఇప్పుడు ఆకాశం అటు పక్కన పెట్టండి వాయువు వచ్చింది సెకండ్ ఎగ్జాంపుల్ లేదా దృష్టాంతం వాయువాదిషు అంటే భూతేషు ఏ భూతు పంచభూతు ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాయువాదిషు అనువృత్తం సత్ ఇప్పుడు చూడండి సత్ ఏదైతే ఉందో అది సంధి నాయన వాయువాదిష్ అనువృత్తం సత్ సన్నతు అని ఉండదు కదా సత్ నతు అది సంధి కాబట్టి వాయువాదిషు పంచభూతేషు అనువృత్తం సత్ సత్ చైతన్యం సద్వస్తువు ఉందో ఇది అనువృత్తం అంటే వాటన్నిట్లో కూడా ఉంది ఒక ఆకాశంలోనే కాదు అంతేనా ఏ వస్తువు ఉంటే ఆ వస్తువులో ఉంది సద్వస్తువు మట్టి పాత్రలు అన్నిట్లో మట్టి ఉంది అంతే అర్థమైంది సద్వస్తువు ఏదైతే ఉందో ఇది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ గనక ఏది ఉండినా ఇది లేకుండా అది ఉండేది అవకాశం లేదు ఒకవేళ ఇది లేకుండా ఇది గనక ఉంటే అది దీన్ని పరిమితం చేస్తుంది కనుక కండిషన్ చేస్తుంది కనుక ఇది రచించిపోతుంది దాట్స్ ద పాయింట్ అందువల్ల వాయువాదిషు పంచభూతేశు అనువృత్తం సత్ సత్ ఆ సు ఏదైతే ఉందో అది అనువృత్తం వాటన్నిట్లో కూడాను అది ఉంటుంది నతు వ్యోమ అంతే వ్యోమ అంటే ఇంతమంది బియ్య అన్నాం కదా ఇప్పుడు వ్యోమ ఆకాశం ఏదైతే ఉందో ఇది నతుయర్ అన్ని భూతాల్లో ఆకాశం ఉండదు అన్ని భూతాల్లో ఆకాశం కనుకుంటే అన్ని భూతాలు ఆకాశంలో ఉంటాయి దీంట్లో అది ఉంటుంది అది దీంట్లో ఉంటుంది నోనో దేనికి అదిగా తెలుస్తుంది ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ ఈ పంచభూతూ ఈ ఐదు భూతాల్లో వాయువాదిషు సత్ ఓ సత్ పదార్థం ఉంది అది అనువృత్తం నెక్స్ట్ ఏంటి వ్యావృత్తం కదా వేరుగా ఉండడం అంతే నతు వ్యోమ ఎట్లాగైతే సత్పదార్థం పంచభూతాల్లో ఉండిందో ఆ విధంగా ఆకాశము లేదా వాయువు లేదా అగ్ని అవి తనుగా తానుగా ఉన్నప్పుడు వేరే వాటిల్లో కూడా అది ఉండేందుకు అవకాశం లేదు లేదు ఇతి వ్యోమ అది నతు వ్యోమేతి భేదీహి సంధి చూసుకోండి నతు వ్యోమ ఇది భేదీహి ఈ కారణంగా భేదజ్ఞానం కలుగుతుంది అంటాడు మనకు డిఫరెన్స్ నాలెడ్జ్లో ఎందుకు వస్తూ ఉంది అంటే ఈ కారణంగా వస్తూ ఉంది సత్యమో అనుసరించిన అదన్నిట్లో ఉంది ఇవి ఒక ఒకటి లేవు ఈ కారణం చేత ఇవి మాత్రం వ్యావృత్తిగా ఉండయి అంటే దేనికి అదే ఉంది దేనికి అదే ఉండి ఇది దేంట్లో కలవకపోయినా అది మాత్రం అన్నిట్లో ఉంది కనుక అది అనువృత్తం ఇవి వ్యావృత్తం అది ఇంకేమి లేదు నాతో వ్యోమ ఇది భేదీహి ఈ కారణంగా భేదజ్ఞానం కలుగుతూ ఉంది ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి స్వామీజీ ఇప్పుడు అది పూర్వశ్లోకంలో ఏం శృతి విచార ప్రాక్ యద్వస్తు యసతే ఈ జగత్తు ఏదైతే ఉందో వాస్తవంగా ఈ జగత్తు బ్రహ్మము జగత్తుగా తెలుస్తూ ఉండింది బ్రహ్మము జగత్తుగా తెలుస్తూ ఉండింది మనం విచారం చేసిన తరువాత జగన్ మిథ్యా బ్రహ్మ సత్యమైంది విచారం చేసిన తరువాత అప్పుడు జగత్తుంది అంతకుముందు ఆ బ్రహ్మమే జగత్ ఉన్నాడండి అట్లా ఇట్లా అన్నాం విచారం చేసిన తర్వాత జ్ఞాన మార్గంలో మనకు ఒక సత్యం అర్థమైంది ఏదైతే జగత్తుగా తెలుస్తూ ఉందో ఇది మిథ్య ఈ మిథ్యా జగత్తుకి ఆధారంగా అధిష్ఠానంగా ఉండే బ్రహ్మతత్వం ఏదైతే ఉందో సత్య స్వరూపం ఏదైతే ఉందో దట్ ఈస్ సత్ అన్నప్పుడు జగత్ ఎగిరిపోయింది అలాగే ఆకాశం కూడా ఎగిరిపోవాలి ఈ పాయింట్లో నేను చెప్పను కానీ ఎందుకంటే ఇవన్నీ లేకుండా పోతే ఒక బ్రహ్మ పదార్థం దర్శనం అవుతుంది ఒక ఐదు ఆరు లెక్చర్స్ కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు జాగ్రత్తగా మీరు కేర్ఫుల్గా వినాలి భగవద్కృప వల్ల నేను కమ్యూనికేట్ చేయగలనే ధైర్యం నాకు మీరు వినడం మీదనే ఆధారపడి ఉంది జస్ట్ లిస్ట్ అందువల్ల ఆకాశము మిథ్య సద్వస్తు ఏదైతే ఉందో అది సత్యం ఉంటే ఉండనండి ఆకాశాన్ని ఆకాశం తెలుస్తూ ఉండినా ఉండినా అర్థమేద ఉండినా అది ఉన్నట్టు తెలుస్తూ వాస్తవానికి ఉన్నది అని తెలిసినప్పుడు ఆకాశం మిథ్యగా ఎగిరిపోతుంది బ్రహ్మమే సత్యంగా తెలుస్తుంది అదే సదద్వైతంగా ఫస్ట్ పాయింట్ అది మిగులుతుంది కనుక ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో అన్నిట్లో ఎట్లా ఉంది స్వామీజీ ఆకాశ అస్తి వాయు అగ్ని ఆప పృథ్వి అక్కడ కూడా శబ్దభేదం అర్థభేదం అగ్ని అస్తి టువంటి అగ్ని అస్థి వాక్యం చూస్తే అగ్ని ఉంది అని మీకు అనిపిస్తుంది అగ్ని ఉంది వాయువు ఉంది జలము ఉంది పృథివి ఉంది ఆకాశం ఉంది అని ఒక వాక్యంగా తెలుస్తుంది మీకు ఒకసారి దాన్ని బాగా పరిశీలించి చూస్తే అగ్ని అస్థి ఆపహ అస్థి ఆపహ శబ్ద ఆపహ అస్థిభేదా అర్ధభేద ఎందుకో తెలుసా అస్థి పదం పంచభూతు సదా అస్తి ఎట్లందు అగ్ని అస్తి వాయు అస్తి వాయు ఆకాశ అస్తి అవి మారుతూ ఉన్న ఇది మారడం లేదు అస్తి అస్థి అంటే సత్ సత్ సో దట్ ఈ ఫైర్ ఈజ్ వాటర్ ఈజ్ ఎర్త్ ఈస్ దేస్ ఈజ్ అనువృత్తం ఓకే అంటే ఫస్ట్ మనం చూసినట్టుగా ఇన్వేరియబుల్ ప్రెజెన్స్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ఇన్వేరియబుల్ ప్రజెంట్స్ కాబట్టి అగ్ని ఉంది ఆకాశము ఉంది పృథివీ ఉంది జలము ఉంది అంటున్నప్పుడు ఆ ఉంది అనేది సదా ఉంది సదా ఉంది కనుక అది సత్ లేది మీరు తర్వాత శ్లోకాస్కి మీకు చాలా యూస్ఫుల్ ఇది కాబట్టి ఆ ఉన్నది ఏంటి అనేది ఆ ఉంది అనేది ఏదైతే ఉందో అది సత్ అగ్ని ఉంది అని అంటున్నావు అగ్ని ఉంది ఉంది ఉంది అగ్ని ఉంది అగ్ని అన్నావు కదా అగ్ని అని అది ఉంటేనే కదా నువ్వు అగ్ని పదం వాడతావు లేకపోతే ఎందుకు వాడతావు లేని దాని గురించి కదా లేదా ఎందుకు వాడతావు నువ్వు అసలు గుర్రాల పెట్టే ఎందుకు అంటావు లేదు కదా కాబట్టి అగ్ని అన్నప్పుడు ఉంది సో అగ్ని ఉంది అని అన్నప్పుడు అగ్ని ఉంది ఉంది ఉంది ఈ ఉంది ఉంటేనే అగ్ని అగ్నిగా తెలుస్తుంది ఉంది లేకపోతే అగ్ని అగ్నిగా తెలిసేందుకు అవకాశం లేదు ఏది ఉండడం వల్ల అగ్ని అగ్నియో ధర్మం ఇది ధర్మి అగ్ని ఏంటి లాస్ట్ లెక్చర్ ధర్మి కదా అంతేనా ఆ వేడి ధర్మం జలం చల్లదాను ఉంది ధర్మి భూతేశ్వరు ధర్మం ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు మనకి ఇది అర్థం కాకపోవడానికి కారణం ధర్మిని ధర్మంగా ధర్మను ధర్మిగా చూస్తాం ఇది దిస్ ఇస్ ది పాయింట్ లాస్ట్ టైం కూడా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి చూసుకుంటూ రావాలి ఇప్పుడు ఉదాహరణకి తంతుపట న్యాయం ఉందనుకోండి ఒక వస్త్రం తీసుకున్నప్పుడు వస్త్రం ఉంది సేతే వస్త్రం ఉంది శబ్దభేదం ఈస్ దేర్ శబ్దభేదస్తి వస్త్రము ఉంది ఉంది శబ్దం వేరే వస్త్రము శబ్దం వేరే వస్త్రం ఉందంటే వస్త్రం కనపడుతుంది మనకు మైండ్లో అర్థభేదం ఎట్లుందంటే అర్థం అట్లాగే తెలుస్తుంది పదశ్చర్థ విషయస్ అర్థ ఏం తెలుస్తుంది వస్త్రము ఉంది అనేది మనకు కాబట్టి వస్త్రం లోపల చేరిపోయి ఉంది కానీ చేరాల్సింది అది కాదు సత్యం వస్త్రం సత్యం వాట్ ఈస్ దిస్ క్లాత్ అది తొంతపూట న్యాయం కాబట్టి పటహ వస్త్రం ఇది కదా ఇది ఏంటి వస్త్రము అని ఆలోచిస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాబ్రిక్ కాదా దారమే కదా నాయన దారమే కదా వస్త్రం చెక్క చెక్క తిరిగి తిరిగి తిరిగి తిరిగి ప్రతిసారి ఒక దారం పోతూ ఉంటే వాడు ఇట్లా కొడుతూ ఉంటే చెట్టు అయిపోతా ఇప్పుడు వస్త్రం తయారైంది ఇప్పుడు నేను అడుగుతున్నా వస్త్రము ఉంది అంటున్నావు నువ్వు ఆ ఉంది ఏంది అని అడుగుతున్నాను నేను దారం దారం ఉంది అండర్స్టాండ్ ది పాయింట్ కొద్ది కొద్ది సెటిల్ వస్త్రము ఉంది దారము ఉంది ఓకే ఇప్పుడు ఒకచోటే ఈ దారం ఇట్లెట్లెట్లా పోారం అంతా ఒకటే పేక పడుగు ఇట్లా పోతుంటుంది కదా దారం అంతా ఒకటే ఒక్కదాన్ని పట్టుకొని సరళంగా లాగితే దారం అంతా తీసి పోసేసాను అనుకోండి అక్కడ వెరీ క్లాత్ ఏంటి నీ తంతుపట్టు న్యాయం ఏది సార్ వస్త్రం ఏది సార్ ఉంది వస్త్రం ఇప్పుడుందా ఉంది ఉందిగా ఉంది వస్త్రంగా తేనుకోవచ్చు ఉంది ఏదో అతిగా ఉంది ఇప్పుడు కూడా ఫ్యాబ్రిక్ అండర్స్టాండ్ కాబట్టి వస్త్రము ఉంది సే ఇది ఈక్వేషన్ వస్త్రము ఉంది దారము ఉంది దారము ఉంది వస్త్రము లేదు వస్త్రము ఉన్నప్పుడు దారము ఉంది వస్త్రము లేకపోయినా ఇప్పుడు ఏది ఉంది మరి వస్త్రం ఉంది ఏంటివి కరెక్ట్గా చెప్పాలంటే స్వామీజీ ఫ్యాబ్రిక్ ఎయిస్ క్లాత్ ఈజ్ అఫ్ కోర్స్ బట్ దట్స్ నాట్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్యాబ్రిక్ ఈజ్ అర్థమవుతుంది ఆకాశ అస్తి వస్త్రం అస్తి ఏంటని చూసినప్పుడు దారం ఆకాశ అస్థి ఏంటని చూసి సత్ నేను సూక్ష్మంగా పట్టుకోండి నేను అనకూడదు చాలా విలువైన అమూల్యమైన అపూర్వమైన కొనలేనంత వస్తువు అందుతూ ఉంది మీరు యూ మస్ట్ మేక్ ఇట్ పక్క ఓకే కనుక అది ఉంది అన్నప్పుడే శబ్దభేదం తెలుస్తూ ఉంది అర్థభేదం ఆలోచిస్తే అర్థం అవుతుంది లేకపోతే అర్థం కావడం వస్త్రము ఉంది అన్నప్పుడు వస్త్రము శబ్దభేదం ఉంది ఉంది శబ్దభేదం ఉంది కానీ వస్తువు మాత్రం మనకు వస్త్రమే కనపడతా ఉంది ఆ ఉంది కనపడడం లేదు అందుకని అత విచారా కర్తవ్య అది ఇంతకుముందు శ్లోకంలో చెప్పతాం వియత్ అసలు ఈ ఆకాశం ఏంటో దీనికి కాస్త గట్టిగా విచారం చేయాలి అత విచారా కర్తవ్య ఇది పై కనిపించేటువంటి విషయం కాదు ఇది కనుక ఇప్పుడు కొత్త పోకడలో ఆకాశాన్ని విమర్శ పోతూ ఉన్నాడు అర్థం కాలం కాబట్టి వాయు అస్థి అగ్ని అస్థి అస్థి అన్నప్పుడు అవి ఉన్నాయి చూడండి అది వ్యావృతంగా ఉన్నాయి అగ్ని అస్థి వాయు చుచరా కానీ అస్థి మాత్రం అగ్నిలో ఉంది వాయువులో ఉంది కానీ అది ఇందులో లేదు కాబట్టి ఈ భూతాలు ఏవైతే ఉన్నాయో పంచభూతాలు ఇది వ్యావృతం అస్థి ఏదైతే సత్పదార్థం ఉందో చైతన్యం అనువృతం అదికే లేదు కాబట్టి అనువృత్తం వాటిలో కలిసిపోతూ ఉంది అది కనుక ఇక్కడ మనకు భేదం తెలుస్తూ ఉంది క్లియర్గా భేదం తెలుస్తూ ఉంది అగ్ని ఉంది అన్నప్పుడు కూడా ఉన్నది ఏదో దానికన్నా భిన్నంగానే అగ్ని ఉంది ఏది ఉండడం వల్ల అగ్ని ఉందో అది ఉంది కాబట్టి ఆకాశం వియత్ సతి అన్నప్పుడు మనకు వియత్ అందుతూ ఉంది కానీ సతీ సత్ పదార్థం ఏదో అది మనకు అందడం లేదు ఇప్పుడు మనం వేరు చేసి చూస్తే దానికి దీనికి భేదం కనిపిస్తుంది ఎట్లా భేదం కనిపిస్తుంది ఆకాశం ఉందంటే సత్ ఉండి తీరాలి ఆకాశం లేకపోయినా క్లియర్ నెక్స్ట్ సద్వస్త్క వృత్తివాత్ ధర్మి వ్యోమ్నస్ ధర్మత ధియా సత పృథక్ కారే సద్వస్ అధికవృత్తి సద్వస్ అధిక వృత్తివాత్ ధర్మీ ధర్మీ వ్యోమ్నూ ధర్మ సద్వస్టు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే అది అక్కడే ఉండడు మీరు ఎక్కడ వియత్సతి ఆకాశాన్నే మనం ఇప్పుడు విచారిస్తుండేది మధ్యలో ఊరికే వాయువాదిష అన్నాడు అంతే మొత్తం మనం మన విచారమంతా కూడా ఆకాశం మెదినే ఇప్పుడు ఆకాశం అదృశ్యం కావాలి అసలు అంటే ఆకాశం అదృశ్యం కావాలని కాదు ఇది కనపడకూడదని కాదు అది వండినా బ్రహ్మం కనపడతా ఉండాల చూపిస్తా మీరు చూస్తున్నారు సరేనా కొన్ని మైక్రోస్కోప్లో నుంచి చూస్తే అర్థమవుతాయి కొన్ని టెలిస్కోప్లో నుంచి చూస్తే అర్థం అవుతాయి సరేనా నేను తెచ్చుకొని ఉన్నా మీకు అందరికీ సరిపోయే గ్లాసులు నా దగ్గర ఉన్నాయి ఇస్తా వాటిలో నుంచి చూస్తురు ఆకాశం ఎగిరిపోద్ది మీకు బ్రహ్మం దర్శనం అవుతుంది జాగ్రత్తగా వినండి లేదా చూడాలి కష్టపడి చూస్తే చేతులు చేతులు లాభం లేదు చిత్తాలు కావాలి అర్థమవుతుంది సద్వస్తు అధిక వృత్తిత్వాత్ ధర్మి సద్వస్తునహ అధిక వృత్తిత్వం అధిక వృత్తిత్వం అధిక వ్యాపకత్వం అస్తి అధిక వృత్తిత్వం అస్తి సద్వస్తున అంటే సద్వస్తున సత్ ఏదైతే ఉందో చైతన్యం దానికి అధిక వ్యాపకత్వం అస్తి అధిక వ్యాపకత్వం ఉందన్నప్పుడు అల్ప వ్యాపకత్వం కూడా ఉండాలి ఇది మళ్ళీ ఆశ్రీతాశ్రయధర్మం అంటారు చూడండి ఏ ధర్మం ఏ ధర్మం అంటే ఒక దానిని ఆశ్రయించుకొని దేనినైతే ఆశ్రయించుకొని అంటే ఒక దానిని ఒకటి ఆశ్రయించుకొని అది ఆశ్రయింపబడింది ఆశ్రయింపబడింది పెద్దదై ఉండాలి ఆశ్రయించుకునేది చిన్నదై ఉండాలి ఒప్పుకుంటుంది అంటే ఒక గృహాన్ని మీరు ఆశ్రయించుకున్నారనుకోండి ఏవండి నాకు ఏ విధమైనటువంటి భుక్తి లేదు బతకలేకపోతున్నా ఆయన్ని ఆశ్రయించుకొని ఉన్నానంటే ఏమిటి దాని అర్థం నీకన్నా అతను అధికమై ఉండాలి అప్పుడే నువ్వు ఆశ్రయించుకోగలవు కాబట్టి ఆ గృహాన్ని నేను ఆశ్రయించుకొని ఉన్నానంటే గృహము నీది పెద్దదై ఉండాలి నువ్వు చిన్నదై ఉండాలి అందుకు అంతే సింపుల్ అధిక వృత్తిత్వాత్ అధిక వృత్తిత్వం అధిక వ్యాపకత్వం అస్తి దేనికి సత్కి ఎప్పుడైతే అధిక వ్యాపకత్వం అయిందో అది ధర్మి అది ధర్మి అత సద్వస్తు ధర్మి ధర్మీ సద్వస్తుర్మి అంటే ఆశ్రయింపబడేది ధర్మి ఇవన్నీ దాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి కదా కదా వాయువు అస్థి అగ్ని అస్థి అన్నప్పుడు అస్థి అన్నిట్లో ఉంది కదా అనువృత్తం ఇవన్నీ దాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయా లేదా కాబట్టి ఏదైతే ఆశ్రయి ఆశ్రయింపబడేది ధర్మి ఆశ్రయించుకునేది ధర్మము చాలా క్లియర్గా ఉంది కదా కాబట్టి ధర్మి పెద్దది ధర్మము చిన్నది ధర్మి అధిక వ్యాపకత్వం అన్నప్పుడు ధర్మము అల్పవ్యాపకత్వం క్లియర్ సింపుల్ సింపుల్ ఇప్పుడు చెప్పండి వియత్ సతిలో ఏది అధిక వ్యాపకత్వం ఏది అల్పవ్యాపకత్వం క్లైయర్ సత అధిక వ్యాప్తి సత అధిక్యాప్తి ఆకాశ అల్పవ్యాప్తి అందువల్ల క్లియర్గా ఉంది చూడండి సత్ సద్వస్తు అధిక వృత్తిత్వా సద్వస్తు అధిక వృత్తిత్వామి అధిక వృత్తిత్వం అధిక వ్యాపకత్వాత్ అధిక వ్యాపకత్వం ఉంది గనక ధర్మే వ్యోమన తు వ్యోమనస్తు వ్యోమన తు తు అయితే వ్యోమన ఆకాశం ఏదైతే ఉందో ధర్మత ఆకాశం ఏదైతే ఉందో ధర్మత ఎందుకని ఇది దాన్ని ఆశ్రయించుకొని ఉంది గనక ఆశ్రయ ఆశ్రయ ధర్మం క్లియర్ ధియా ధియా బుద్ధ్య ధియ ధి అంటే బుద్ధి కదా ధియ బుద్ధ్య అంటే విచారేణ ఇది సత పృథక్క ఈ ఆశ్రయ ఆశ్రత ధర్మాల్లో ఆకాశ ఆకాశం అనేటువంటిది సత్పదార్థాన్ని ఆశ్రయించుకొని ఉంది అది ధర్మి ఇది ధర్మం ఇది అల్పవ్యాప్తి అది అధిక వ్యాప్తి అధిక వ్యాప్తి అది కలిగి ఉంది అల్పవ్యాప్తి కలిగింది దాన్ని ఆశ్రయించుకొని ఉంది ఇప్పుడు ధియా విచారం చేయమన్నాడు కదా ఆకాశాన్ని విచింతితామన్నాడు కదా ఇదిగో ధియా బుద్ధి చేత లేక విచారేణ సతహ పృథక్ కారే ఈ సద్వస్తువు ఏదైతే ఉందో పృథక్ వేరు చేయబడినప్పుడు పృథక్ కారే పృథక్ అంటే వేరు చేయడం కదా ఈ సత్పదార్థాన్ని ఆకాశం నుంచి కనుక వేరు చేస్తే అది విషయం అంటే ధర్మం ఉంది కదా ధర్మిని వేరు చేసేస్తే ధర్మం ఏంటి చెప్పు ధర్మి ఉంటే ధర్మం ధర్మిని సపరేట్ చేశాం వేర్ ఈజ్ యువర్ ధర్మ ఎందుకని ధర్మము ధర్మిని ఆశ్రయించుకొని ఉంటుంది ధర్మిని వేరు చేశాం ధర్మం ఏది ధియ బుద్ధ్య విచారేణ సతహ పృథక్కారే పృథక్కరణం ఇది వేరు జేడిం జరిగిపోయింది బ్రూహి కమాన్ టల్మే బురోహి చెప్ప వ్యోమ ఆకాశం ఏదైతే ఉందో కిమాత్మకం దాని స్వరూపం ఏమిటో చెప్పి ఇప్పుడు ధర్మిని దూరం చేసేసాం సత్వను దూరం చేశాం ఇప్పుడు ఆకాశం ఉంది దాని స్వరూపం ఏమిటో చెప్పబోయా అంటేంటి అగ్ని అగ్నిగా ఉండడానికి కారణం సత్ ఆకాశం ఆకాశం ఉండడానికి కారణం సత్ సత్తును తీసేసావు దాని నుంచి ఇప్పుడు చెప్పు దానికి ఏం రూపం ఉందో దాని స్వరూపం ఏమిటి చెప్పు కిమాత్మకం ఏ స్వరూపం అది అంటేంటి వ్యోమన స్వతంత్ర సత్తా నాస్తి పో వ్యోమన స్వతంత్ర సత్తా నాస్తి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు తనకు తానుగా ఆకాశం వండలేదు ఇప్పుడు ఆకాశహ అని వదిలేశారనుకోండి ఏమన్నా వండటం లేనట్ట ఇప్పుడు చూడు తమ ఒక్క పదం అర్థ ఆకాశహియత్ ఆ పో నెక్స్ట్ ఏంటి దాని అర్థం చెప్పండి ఇప్పుడు చెప్పండి దాని అర్థం ఏంటి ఆకాశ చెప్పండి అర్థం ఉందనే నేను చెప్తున్నా ఆకాశ నాస్తి కాబట్టి ఆకాశ అన్నప్పుడు అది ఉందా లేదా అది ఉంది అని ఎప్పుడు ఉంటుందంటే ఆ ఉన్నదేదో పక్కన చేరితేనే ఇది ఉంది ఎందుకని దాన్ని ఆశ్రయించుకొని ఉంది గనక కాబట్టి ఆకాశ అస్తి ఆకాశము ఉంది ఆ ఉంది అనేది ఉన్నంత వరకు ఉంది ఉంది అనేదాన్ని తీసేసామంటే ఆకాశ ఉన్నదో లేదో ఎవరికీ తెలియదు దాని స్వరూపం ఏంటి చెప్పమంటాడు బృహి చెప్పు వ్యోమ కిమాత్మకం కాబట్టి సద్వస్తునహ అధిక వృత్తిత్వం సద్వస్తు ధర్మి క్లియరా ఆకాశం లేకపోయినా సత్తుంటుందా లేదా ఎందుకని ధర్మి గనక సత్తుని వేరు చేశామనుకో ఆకాశం ఉండదు ఎందుకని ధర్మి ఎగిరిపోయింది గనక ధర్మిని బట్టే ధర్మాలు కాబట్టి ధర్మి ఎగిరిపోతే ధర్మం ఉండేదికి అవకాశం లేదు కాబట్టి ఉన్నది ధర్మీ దట్స్ ద పాయింట్ అస్థి ఇది చేస్తే అది ధర్మీ ధర్మి ఉంటేనే ధర్మత్వం ధర్మి ఉంటేనే ధర్మత్వం అది వ్యోమనస్థు ధర్మత వ్యోమనస్తు సెకండ్ లైన్ ధర్మత కానీ ధర్మత్వం లేకపోయినా ధర్మి ఉంటుంది ధర్మత్వం లేకపోయినా ధర్మి ఉంటుంది అది కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఒక వస్తువు ఉందనుకో వస్తువు ధర్మీ రూప రస గంధాదులు ఉంటాయనుకో అవేంటి ధర్మాలు కదా ఒక వస్తువుని చూచాము ఒక రూపం ఉంది పువ్వు చూచాము ఆయన పుష్పాన్ని చూచాము ఒక పువ్వుని చూచినప్పుడు దానికి రూపం ఉంది కదా అందులో మకరంధం ఉంది రసం ఉంది శ్వాస ఉంది సుగంధం రూపరసగంధాదులు ఉంటాయి పువ్వు వాడిపోయింది అనుకో ఇంకా చెప్తా రూపం ఉందా సరే అది అక్కడ ఉంది పువ్వును తీసేసాం రూపరసగంధాలు తెలిస్తే అది ఎందుకంటే దాన్ని ఉన్నాయి కనుక అది ఉంటే ఇవన్నీ ఉంటాయి అది లేనప్పుడు ఇవన్నీ ఉండేందుకు అవకాశం లేదు అది ఆశ్రయించుకొని ఉండడం అంటే అదే ధర్మం అంటే ధర్మే లేకుండా పోయినప్పుడు ధర్మం ఉండేందుకు అవకాశం లేదు చాలా దూరం పోతుంది ఇది ఇది చక్కగా బుద్ధికి పెడితే ఆత్మ ధర్మి దేహం ధర్మం దేహం ధర్మం పోయినా ధర్మీ దూరమైనా ఏమి ధర్మం ఉండేందుకు అవకాశం లేదు అందుకని జీవుడు దూరంగా కానీ ఇది శవంగా మారిపోతా ఉంది పిడికడి బుడిదైపోతా ఉంది అర్థమవుతుంది నువ్వు ధర్మం అనుకుంటే ఎప్పుడూ దేహం ఉండాలంటావు నువ్వు ధర్మివని తెలిస్తే అది ఉంటే దేహం నేనుండడం వల్ల అది ఉంది అది పోతే అది పోయింది నేనున్నాను అక్కడికి దారి తీసేస్తుంది పెద్ద ఒక అనూహ్యమైన సమస్యను పరిష్కరించేస్తుంది జీవితంలో మృత్యువు అనేది చిన్న విషయం కాదు అందువల్ల మృత్యువుని చూసి జ్ఞానిని అవుతాడు కారణం ఏంటంటే ఎవరు పోతున్నారని ఏడవాలి ధర్మి నేను ఎప్పుడు ఉన్నాను కదా ఓకే సైడ్ వచ్చి చెప్తున్నా పాయింట్ ఓకే మీకు అర్థం కావడానికి కాబట్టి ఈ రూప రసగంధాదులు ఏదైతే ఉన్నాయో ఇది ద్రవ్యానికి సంబంధించినటువంటి విషయం అంటే ధర్మి ద్రవ్యము ధర్మి పదార్థం ఏదైతే ఉందో అది ధర్మి ఈ రూపరస గంధాదు ధర్మాలు వాటి యొక్క ధర్మాలు ధర్మిని కనుక దూరం చేస్తే ధర్మాలు ఉండేందుకు అవకాశం లేదు కనుక వియత్ ఆ రెండిట్లో కూడాను సత్ ఏదైతే ఉందో సద్వస్తు అది ధర్మి వియత్ ఏదైతే ఉందో అది ధర్మం ఎందుకని అది ధర్మి అధిక వృత్తిత్వా పంచభూతాలు అన్నిట్లో ఒక చోట ఉండేది ఇంకో చోట లేదు అందువల్ల అది అనువృత్తం అనువృత్తం కాబట్టి ఎప్పుడు అంతటా ఉంది ఇది వ్యావృత్తం అంటే వేరుగా ఉంది కాబట్టి ఇది ధర్మం అది ధర్మి ధర్మి ఉంటే ధర్మం ఉంటుంది ధర్మం లేకపోయినా ధర్మి కొనసాగుతుంది సపోజ్ ధర్మం ధర్మం నుండి ధర్మిని వేరు చేసేసాం అనుకోండి ధర్మం యొక్క స్వ ఏంటి అడుగుతున్నాడు అంతే ఇంకేం లేదు కాబట్టి ధర్మాలన్నీ కూడా ఆశ్రయించుకొని క్లియర్ ధర్మాలన్నీ కూడా ఆశ్రయాహ వాటిని ఆశ్రయించుకొని ఉండేవి మాత్రం కానీ ధర్మి ఏదైతే ఉందో ఇది శాశ్వతం గనక బ్రహ్మము ఏదైతే ఉందో అది ఇట్లా చూసినప్పుడు ఆకాశము ధర్మము అది ధర్మి మనం ఇప్పుడు చేసేది రివర్స్ సద్వస్తు ధర్మం తమటోండి సద్వస్తు ధర్మం ఆకాశం అని ఎక్కడుండదు స్వామీజీ అని ఎక్కడుండదు ఇదిగో చెప్తాను సార్ అదేంటి స్వామీజీ ఇది ఉంగరం పొలె ముందే ఎస్ ఎస్ రింగ్ అండి ఏమి రింగ్ అండి ఇది రింగ్ అవునా గోల్డన్ రింగ్ అంటే బంగారు ఉంగరం ఓకేనాయనా గోల్డెన్ బ్యాంగిల్ బంగారు గాజు గోల్డెన్ నెక్లెస్ బంగారు నెక్లెస్ అట సరే బంగారు నగ అచ్చా చైన్ ఇప్పుడు చెప్పండి ఒక మాట వస్తువు ఏంది అది ఇంతకుముందు చూచారా మీరు వస్త్రం నేను చూపించి ఇది వస్త్రం ఏంటంటే ఫ్యాబ్రిక్ అన్నారు కదా ఉంగరం చూపెట్టి ఇది ఏంటంటే ఇది మీరేం చెప్తాను ఇది ఉంగరం అంటున్నారు ఇది ఉంగరం కాదు బంగారు కదా బంగారు ఉంగరము అండర్స్టాండ్ తి వెరీ డేంజరస్ బంగారు ఉంగరము బంగారు ఇస్ ది అబ్జెక్టివ్ అడవి సే వస్తుంది ఇప్పుడు ఉంగరం ఉంగరం సత్ ఉంగరం సత్ బంగారు విశేషణం ఉంగరం ధర్మి బంగారు ధర్మం ధర్మం లేకపోయినా ధర్మి ఉండాలి కదా బంగారంతా తీసేస్తే ఉంగరంలో నుంచి అప్పుడు ఉంటుంది జీరో క్యా బాత్ హాయ్ అర్థమైందే ఏమో నేను బాగా పట్టించాలనుకుంటున్నాను మీరు పడేసుకుంటే నేనే చేయలేను ఓకే ఇట్స్ క్లియర్ చూసారా ఏదైతే ఉందో దాన్ని ధర్మంగా చెప్తున్నాం ఏదైతే ధర్మమో దాన్ని ధర్మిని చేస్తున్నాం ఓకే బంగారు నగ అదే కదా ఇంతకుముందు నేను చెప్పింది ఆకాశ అస్థి అగ్ని అస్థి అన్నప్పుడు ఏం చేసాం మనం అగ్ని ఉంది అదేమో ధర్మి అయిపోయింది అగ్ని ఉంది ఏదైతే ఉందో ఇది ధర్మం అయిపోయింది ఇది వ్యవహారం అందువల్ల ఎప్పుడైతే ధర్మిగా ఆకాశాన్ని గుర్తించావో టు యూ ఇట్ ఈస్ రో ఎల్ సత్యం నీకు ఆకాశం ఎందుకని వస్త్రం నీకు సత్యం నగ సత్యం సార్ సత్యం వస్త్రం కాదయా ఫ్యాబ్రిక్ సత్యం నగ కాదయా బంగారు సత్యం వియత్ కాదయ్యా సత్ వండర్ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు ఈ విచారం వల్ల ఏం జరుగుతుందో తెలుసా భ్రాంతి వల్ల నాయనా భ్రాంతి చేత ఆకాశానికి ఏ ధర్మిత్వం ఆపాదించడం జరిగిందో అది తొలగిపోతుంది భ్రాంతి చేత సద్వస్తువుకి ఏ ధర్మత్వం ఆరోపించబడిందో అది కూడా పరిహరింపబడుతుంది అప్పుడు సద్వస్తువు ధర్మిగా ఆకాశము ధర్మంగా తెలుస్తుంది ఆకాశము సద్వస్తువును ఆశ్రయించుకొని ఉంది కారణం అధిక వృత్తిత్వా అది అధిక వ్యాపకత్వం ఇది అల్పవ్యాపకత్వం అధిక వ్యాపకత్వం అంత అర్థమైంది కదా నేను ఏంటి చెప్పండి ఇప్పుడు ఏం లేదు అధిక వ్యాపకత్వం అంటే ఇట్లు గుర్తుపెట్టుకోండి ఆకాశం ఆకాశంగానే ఉంది కదా అగ్ని అగ్నిగా ఉంది జలం జలముగా ఉంది కానీ సత్ ఏదైతే ఉందో ఆకాశంలో వాయువులో అగ్నిలో జలములో పృథిలో ఉంది ఇది అధిక వ్యాపకత్వం అన్నిట్లో వ్యాపకత్వం ఉంది అనువృత్తి కానీ అవి ఒక వేరుగా ఉంటున్నాయి కనుక వ్యాపృత్తి అంతే ఇంకేమీ లేదు క్లియర్ అనుకుంటున్నా కాబట్టి నైనా నెక్స్ట్ క్వశ్చన్ శ్లోకానికి పోతున్నా ఆకాశం నుండి సద్వస్తువును వేరు చేస్తే ఆకాశం ఉంటుంది ఉండదు కదా అదే కదా ఇప్పుడు చెప్పాడు సతహ పృథక్ కారే లే మళ్ళీ అబ్జెక్షన్ వస్తుంది అందుకని చెప్తున్నా సత పృథక్ కారే వియత్ సత్తును వేరు చేసిన తర్వాత బ్రూహి వ్యోమ కిమాత్మకం ఆకాశానికి ఏ రూపం ఉందో చెప్పుని అడుగుతున్నాడు కదా అయ్యా ఆకాశం నుండి సత్తుని వియత్తు నుండి సత్తుని సపరేట్ చేస్తే వేరు చేసిన మీరు అంటున్నది ఏంటి సత్తుని గనక వేరు చేస్తే వియత్ అనేది ఉండడు గనుక దానికి ఏ రూపం ఉందో చెప్పు అని అంటున్నావు నువ్వు మేము చెప్తున్నాము సత్తు వేరైనా కూడా వియత్తు ఉంటుంది వాటే తెకమక అబ్జెక్షన్ మక తెక అబ్జెక్షన్ చూండి ఎంతో రూపాయడు సత్తు పోయినా కూడా సత్తుపోతే కూడా అంటే ఇది ఇదిగా ఉండడానికి ఏది కారణమో అది పోతే కూడా ఇది ఇదిగా ఉంటుంది అనడం తికమక్క కాకపోతే ఏంటి చెప్పండి మీకు అర్థం కదా ఇప్పుడు అతను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ పోనీ సార్ ఆకాశం నుండి సత్వం తీసేయండి అయినా ఆకాశం ఉంటుంది ఎట్లుంటుంది అడిగాడు కదా బ్రూహి వ్యోమ కిమాత్మకం ఆ వ్యోమ ఆకాశం యొక్క స్వరూపం ఏదో చెప్పమన్నాడు కదా చెప్తా ఉన్నాడు దాని స్వరూపం చెప్తాను నేనండి సత్వం తీసేసినా కూడా ఆకాశం ఉంటది నువ్వు అడిగింది ఏంటి దాని స్వరూపం ఏమిటి ఉండవు కిమాత్మకం దాని స్వరూపం ఏమిటి నేను చెప్తాను విను దాని స్వరూపం ఏమిటో చెప్పబోయా అవకాశాత్మకం తచ్చేత్ అసత్తది చింత్యత భిన్నం సతో సత్యనైతి క్రిటికల్ కంపోజిషన్ పదచ్ఛేదంగా జరగకపోతే అసలు అర్థమయ్యే చావద్ అని నేను చెప్తాను అయ్యా నువ్వు సత్యం తీసేసినా కూడా ఆకాశం ఉంటుంది ఎట్లా ఇట్ ప్రొవైడ్స్ అకామిడేషన్ యు నో అట్లా ఉంటుంది మళ్ళీ వచ్చే డెఫినేషన్కి అవకాశ ప్రదాతృ ఆకాశ కదా సో ఆకాశ ఈస్ ది ప్రొవైడర్ ఆఫ్ అకామడేషన్ ప్రొవైడర్ ఆఫ్ అకామడేషన్ ఇట్ ప్రొవైడ్స్ అకామడేషన్ పో ఎట్లా ఉంటుంది ఏ రూపంతో ఉంటుంది అంటావు మిగతా వాళ్ళకు అవకాశం ఇస్తూ ఉంటుంది తనలో ఉండడానికి అట్లా ఉంటుంది ఇది విచిత్రం కదా ఎప్పుడైతే సత్తు లేకుండా పోయిందో సత్తు లేకుండా సత్తు దూరమైపోయినా ఆకాశం ఆకాశం ఉంటుందట ఎట్లా ఉంటుందంటే అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది అవకాశ పదార్థుడు కదా కనుక అవకాశాత్మకం ఓ తత్ అవకాశాత్మకం తచ్చేతి కాదు తత్ అవకాశాత్మకం తత్ అవకాశాత్మకం తత్ ఏది ఆకాశ అవకాశాత్మకం అవకాశం ఇస్తూ ఉండలే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అట్లా ఉంటుంది అంతే సెంటెన్స్ అంతే చేక నువ్వు అంటే అదిగో ఎంటర్ అయిపోయాడు అక్కడే ఆ ఒక్క చరణంలోనే పూర్వపక్షం యొక్క అబ్జెక్షన్ వస్తు సమాధానం వస్తుంది దాని మీద సిద్ధాంతం అబ్జెక్షన్ పడుతుంది ఇదిగో అవకాశాత్మకం అయ్యా అవకాశం ఇస్తూ ఉంటుంది ఆకాశము సత్తు లేకపోయినా కూడా అని గనక నువ్వు చెబితే తత్ అవకాశాత్మకం చేత్ అప్పుడేంటి దాని అర్థం అది ఉంది అవకాశాన్ని ఇస్తూ ఉంది కానీ దాని దగ్గర సత్తు లేదు సత్తు లేదు కదా సత్తు లేకుండా అది ఉంది సత్తు లేకుండా ఉండేదాన్ని ఏమంటారు సార్ అది పాయింట్ సత్తు అసత్తు అందువల్ల సెకండ్ లైన్ తచ్చేత్ ఆ సత్తాదితి చింత్యతాం ఆ ఇతి చింత్యతాం చింత్యత ఎప్పుడైతే సత్ లేకపోయినా కూడాను సత్ సపరేట్ అయిపోయినా కూడాను వేరైపోయినా కూడాను ఆకాశం అనేటువంటిది ఉంటుంది అని గనక చెబితే ఎట్లా ఉంటుంది అవకాశాత్మకంగా ఉంటుందండి అవకాశ పదార్థులు అని గనక చెప్పేటట్లయితే దాన్ని ఏమనాలంటే ఆ సత్ ఇది చింత్యత అది దాన్ని అసత్ అని మాత్రమే పిలవాల్సి వస్తుంది ఆలోచించాల్సి వస్తుంది ఎందుకని సత్తు లేదు కనుక సింపుల్ రీజన్ ఎప్పుడైతే సత్తు లేదో సత్తు లేకుండా ఉండేది అసత్ అంతేనా కాబట్టి నువ్వు అవకాశాత్మకం అని చెప్పినప్పుడు అయితే అదే ప్రొవైడ్ చేస్తా పోదే కనుక నువ్వు చెప్పేటట్లయితే అప్పుడు సత్తు దూరమైపోయి ఉంది కనుక దీన్ని ఏమని పిలవాలి అని అంటే అసత్ అని పిలవాలి తర్వాత చూడండి థర్డ్ లైన్ భిన్నం సత అక్కడ బాగా మీరు అట్లా పదచ్చేదం చూడాలి భిన్నం అసతు అసత్ చ ఇతి తత్ అవకాశ అంటే ఇతి వచ్చి చెత్ అక్కడ వరకు సెంటెన్స్ తత్ ఆకాశ ప్రదాతృ అని ఎప్పుడైతే నువ్వు అంటావో అవకాశాత్మకమని వెంటనే అది అసత్గా మారిపోయింది అది సత్ అయ్యేందుకు అవకాశం లేదు అసత్ ఇది చింతితాం దాన్ని అసత్గా గుర్తించాలి సత భిన్నం అంటే సత్ కంటే వేరైనది ఏదో సతహ భిన్నం అసత్ చ న ఇది వక్షి కాబట్టి ఇప్పుడు మేము అంటున్నాం అయా సత్తు కదా సత్తు తీసేసినా ఇది ఉంటుంది అంటున్నావు అవకాశాత్మకంగా ఉంటుంది అంటున్నావు అప్పుడు అది సత్తు లేదు కనుక ఇది అసత్ అసత్ అంటే లేనిది అసత్ అంటే లేనిది ఇప్పుడు తమరి స్టేట్మెంట్ ఏంటంటే లేనిది ఉన్నది ఆహ లేనిది ఉన్నది అవుతుంది సార్ దానికి ఏంటంటే సతహ భిన్న భిన్నం అసత్ చ నా ఇది వక్షచే వక్షి చేత్ ఒకవేళ నువ్వు గనక అయ్యా అది సత్తు లేకపోయినా ఉంది ఎంత క్రిటికల్ అది సత్తు లేకపోయినా ఉంది అవకాశాత్మకంగా ఉంది లేనిది ఎట్లా వద్ది అవకాశాత్మకంగా ఉందంటున్నావు కదా కాబట్టి అసత్ కాదు అని అంటావా వక్షి ఆ విధంగా చెబుతావా వ్యాహతిస్తావా తవ తవ నీ యొక్క వ్యాహతిహి వ్యాఘాత కాంట్రడిక్షన్ తవ వ్యాహతి సెల్ఫ్ కాంట్రడిక్షన్ సార్ యువర్ స్టేట్మెంట్ ఆర్ సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఎందుకని సార్ ఎట్లా అది సత్తు కాదు అసత్తు కాదు అది ఇప్పుడేమైంది సత్తు లేదు కదా ఆల్రెడీ సత్తు లేకపోయినా ఇది అంటున్నాడు పోనీ అసత్తుగా ఉందంటే అసత్తు కాదంటాడు అసత్ అంటే లేని అయిపోతుంది అప్పుడు ఏంటయ్యా అది అయ్యా అవకాశాత్మకంగా ఉంది అవకాశ పదార్థులుగా ఉంది ప్రొవైడ్ చేస్తూ ఉంది అకామడేషను అని చెబితే ఆ అకామడేషన్ ప్రొవైడ్ చేసేది ఏదో అవకాశాన్ని ఇచ్చేది ఏదో అది సత్తు కాదు అసత్తు కాదు ఏంటి ఇప్పుడు చెప్పపోని బ్రూహి దాని రూపం ఎట్లా ఉంటుందో కిమాత్మకం కాబట్టి ను చెప్పేది ఎట్లుందంటే అది సత్తు అంటే అసత్తు కాదని అర్థం అది అసత్ అంటే సత్తు కాదని అర్థం సత్తు అసత్తు రెండు కాదంటున్నావు కనుక అది ఉంది అంటున్నావు లేదంటున్నావు నీ వాక్యాన్ని నువ్వే విభేదిస్తున్నావు సెల్ఫ్ కాంట్రడిక్టరీ చెప్పండి కనుక ఇది సత్తు అయ్యేందుకు అవకాశం లేదు నువ్వు ఎన్ని కోణాల్లో నుంచి చెప్పినా కూడాను ఆకాశం సత్త అయ్యేందుకు అవకాశం లేదు ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి తెలుసా ఇంకేం మాట్లాడతారు చెప్పండి మీకు పేర్లు చెప్పడం లేదు ఇదంతా షడ్ దర్శనాల వ్యవహారం ఇంకెందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం చెప్పడం లేదు సాంఖ్య వైశేషిక న్యాయ అవన్నీ తిరుగుతున్నాయి దీంట్లో ఇప్పుడు అంతా నాకు మళ్ళీ మీకు ఎందుకు కన్ఫ్యూజన్ అని డైరెక్ట్గా వస్తున్నాను సబ్జెక్ట్లోకి అండర్స్టాండ్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏంద మీరు చెప్పేది అవకాశాత్మకంగా అంటున్నాను కదా నేను అవును అంటున్నావు అంటే అవకాశాత్మకంగా తెలుస్తుందా లేదా తమస్తోండి అవకాశాత్మకంగా తెలుస్తుందా లేదా అది ఏది ఆకాశం తెలుస్తుండేటప్పుడు లేదని మీరు ఎట్లంటారా ఇటు తిరిగారు మళ్ళీ అది అవకాశాత్మకంగా ఉంది కదా నేను చెప్తున్నాను కదా నీకు ఒకవేళ సత్వ అసత్వా పక్కన పెట్టు ఆర్గ్యుమెంట్ కాదు తెలుస్తూ ఉందా లేదా ఆకాశం ఉన్నట్లుగా తెలుస్తుందా లేదా నాయనా అలా తెలుస్తూ ఉండేటప్పుడు తెలుస్తూ ఉంది కదా అసత్ ఎలా అవుతుంది సత్ అంటే ఎట్లాగో నువ్వు ఒప్పుకో పోయినా అసత్తు అసత్ ఎట్లా అవుతుంది సత్తు కాదని నువ్వే అంటున్నావు కదా మనకి మనకు తగిలిచ్చాడు సేమ్ నువ్వే సత్తు కాదంటున్నావు కదా సత్తు కానప్పుడు అది అసత్తు కదా అసత్తు అంటే లేంది కదా కనిపిస్తూ ఉంది కదా లేదంటే తెలుస్తూ కదా నీకు ఆకాశం తెలీదా నువ్వు ఎక్కడికి కదిలేది కుండలు కదులుతున్నావా ఆకాశంలో కదులుతున్నావా చెప్పు ఓహో కోప్పటి సార్ అది కూడా చూస్తాం భాతీతి చే ూషణిత్సమానంతిథ్యాత్ కాబట్టి కనిపిస్తూ ఉంది కదయా కనిపిస్తూ ఉండేటప్పుడు అసత్వాన్ని ఎట్లా అంటావు అనేది కదా ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఆన్సర్ చూడండి పాతీతి చేత్ బాతున్నామా భాతి అంటే తెలియడం ప్రకాశిస్తూ ఉండడం కదా ఆయన అంటే ఉన్నది తెలుస్తూ ఉండడం బాతి ఉన్నది అస్థి తెలుస్తూ ఉండడం బాతి ఇప్పుడు నువ్వు చెప్పేది అది తెలుస్తూ ఉంది కదా ఆకాశం ఉందని ఆకాశం ఉంది తెలుస్తూ ఉండేటప్పుడు అది లేదు అసత్ అని చెప్తావు నువ్వు అంటున్నాను ఎస్ ఓకే భాతీతి అది గనక తెలుస్తూ ఉంటే నువ్వు అన్నట్టుగా తెలుస్తూ ఉన్నప్పటికీ ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ తెలుస్తూ ఉన్నప్పటికీ తెలుస్తూ ఉంది అంటున్నావు గనక బాతునామా బల తమది సంస్కృతంలోనే ఇట్లాంటి బాతు చాలు బాతునామా బాతేతి చేతు ప్రకాశిస్తే ప్రకాశించని తెలిస్తే తెలియని తమర్చదు బాతీతి చేత్ ప్రకాశిస్తూ ఉంది కదా తెలుస్తుంది తెలుస్తుండండి తెలియని ఏమైంది ఏ తత్ ఆ తెలియడం ఏదైతే ఉందో ప్రకాశించడం తత్ సెకండ్ లైన్ భూషణం మాయి క్య తత్ అలా తెలియడం మాయి మాయకు భూషణం అలంకారము పో అలా తెలియడమే మాయకు అలంకారం మీకు నాకు అలంకారం అంటే ఏదో ఏదో వేసుకోవాలి మనం మెడలో చైన్లైనా వేసుకోవాలా తలలో పూలైనా పెట్టుకోవాలా ఇవన్నీ అలంకారం మనకు మాయకు అవసరంలే ఇదే అలంకారం దానికి ఏది బాతితి చేతి బాతునామా ఒకవేళ తెలుస్తూ ఉందంట తెలియనివయ్య ప్రకాశిస్తూ ఉంది అదేదో కాదు తత్ అలా తెలియడం అనేటువంటిది ప్రకాశించడం అనేటువంటిది మాయకస్య భూషణం మాయకు అలంకారం ఎందుకని యత్ మూడోలయం అసత్ భాసమానం యదసద్ భాసమానం యత్ అసత్ భాసమానం తన్మిత్యో యత్ ఏదైతే అసత్ లేకుండానే ఉండి భాసమానం ఉన్నట్లు తెలుస్తుందో లేకుండానే ఉండి ఉన్నట్టు తెలుస్తుందో లేకుండానే ఉన్నట్టు తెలుస్తుందో యద్ ఏదైతే అసత్ లేకపోయినప్పటికి కూడాను భాషమానం ఉన్నట్లు తెలుస్తుందో తన్మి తత్ మిథ్య అది సార్ మిథ్య అంటే అది మిథ్య అంటే అంటే ఉంది కదా ఎవరు లేదన్నారా ఎగ్జాంపుల్ దృష్టాంతం స్వప్న గజాదివత్ కలలో గజారోహణం జరిగినట్లుగా గజారోహణం తెలిసిందా లేదా కల్లో ఎవడో ఒకడు గజారోహణం చేస్తాడో రాజో వాడో ఈడో పండితుడో ఇంకొకడో ఇంకొకడో ఆ గజారోహణం వాడు చూసి చేస్తే అదంతా చూసి మనం అది ఇట్లా ఎక్ ఇట్ల పడి ఇట్లా ఏది గజం దాని మీద ఎక్కితే తెలుస్తుంది నడువు తర్వాత ఎక్కనంతవరకు ఏం తెలియదు ఎక్కిన తర్వాత తెలుస్తుంది గజారోహణం అంటే ఏంటో ఎప్పుడు ఎక్క ఎక్కమన్నా కూడా అనుభవంతో చెప్తున్నా పదిసార్లు ఎక్కి అది గజ గజారిన పోయేవాడు హాయిగా పోతా ఉంటాడు సైకిల్లో పోయినా స్కూటర్లో పోయినా కారులో పోయినా నడిచిపోయినా హాయిగా పోతుంటాడు ఇది అట్లా ఏను కదా ఎట్టుంటే తెలుసు కాళ్ళు చూడ మీరు ఈ పక్క ఎత్తి గనక అట్లేసిందంటే ఇట్లా మళ్ళీ అమ్మా మళ్ళీ వేస్తుంది ఏమో అనిపిస్తూ మనకు లోపల మళ్ళీ ఎత్తి ఈ సైడ్ వేసింద టబ్ ఆ ఏమి మొదటి రోజైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఫస్ట్ గజారోహణం జరిగినప్పుడు నాకు ఆ రోజు రాత్రి ఒక పద్ధతిలో పడుకోవాలి నేను ఎటు పడుకున్నా నొప్పే నేను ఏది సమదర్శనం అయిపోయింది నొప్పి ఇటు పడుకున్నా ఉంది ఎటు పడుకున్నా రెండోసారి కూడా సగం తగ్గింది కొద్ది కనిపెట్టాను మూడోసారి నుంచి ఏనుక నన్ను ఏం చేయలేకపోయింది సింహం అయిపోయింది ఏంటో తెలుసా ఏంటో తెలుసా అది ఇట్లా లేస్తుంది కదా నేను ఇట్లా మళ్ళీ అది ఇట్లంటుందా నేను ఇట్లా ఏదంతా న్యూట్రలైజ్ చేసుకుంటా పోయింది నేను పైన ఇట్లా నాట్యం చేస్తానని జనం చూస్తే అది ఇంకొక రకం మళ్ళీ దానికన్నా ఏనుగు బాధే బెటరు అందుకని ఇట్లన్నప్పుడు నేను ఇట్లంటాను చూడండి వాళ్ళు స్వామిజీ మనల్ని ఏదో వేవ్ చేస్తున్నాడు లే హ్యాండ్ మన కోసం అని వాళ్ళ ఉద్దేశం నా ఉద్దేశం అది కాదు సాధ్యమైనంత వరకు నడుములు నిలుపుకోవాలి నా అర్థమైందే మళ్ళీ రేపు ఉదయానికి కుడుములు కాకూడదు నడుములుగానే ఉండాలి కాబట్టి స్వప్న గజాధిపత్ ఇది చూచి ఎవడన్నా ఇంటికి పోయి పడుకుని వాడికి వచ్చింది అనుకోండి స్వప్నంలో గజారోహణం ఉదయం లేచి నేను నా గజారోహణం జరిగిందంటే భార్య ఏం చేస్తుంది చెప్పండి నేను ఎందుకు చెప్పేది అది విషయం కాబట్టి గజారోహణం జరిగింది వాస్తవా కాదా కనిపించిందా లేదా కనిపించింది ఉండనివయ్య కళలో అది ఒక అలంకారం ఎందుకంటే పోలీసులు పళ్ళురాలు కొట్టినట్టుగా రాకుండా గజారోహణం చేసినట్టుగా వచ్చింది కనుక కళకు ఒక అలంకారం అది కల సత్యమా కాదు అసత్యానికి ఇంకొక అలంకారం తత్ మాయ కశ్యభూషణం పో ఎందుకని యత అసత్ భసమానం ఏదైతే లేకుండానే ఉన్నట్టుగా కనిపించేది తత్మి అది మిథ్యా ఎందుకని ఒక కాలంలోనే కనపడతా ఉంది దట్ ఈస్ దింగ్ స్వకాలే సత్యవద్భాతి స్వకాలే సత్యవద్భాతీ అంటే స్వప్నకాలే సత్యవద్భాతీ ప్రబోధే ఆ సత్యవద్భవే నువ్వు స్వప్నం కంటున్నంత వరకు కలగంటున్నంత వరకు అది నీకు సత్యంగా తెలుస్తూ ఉంది మేల్కొనగానే ఎగిరిపోయింది మొత్తం అసత్యవత్ బాతి కాబట్టి ఒకప్పుడు ఉన్నట్టుగా ఉండి లేనిది అని తర్వాత ఏదైతే తెలుస్తుందో అది ఉన్నది కాదు లేనిది కాదు ఉన్నదాని మీద ఆధారపడి ఉండేది అలా ఆధారపడి ఉండేది మిథ్య స్వప్న గజాదివత్ ఇప్పటికేమైంది ఇక్కడ మనకు అత వియత్ ఆకాశ మిథ్యవ పో ఇక్కడికి వచ్చినటువంటి రీజన్ ఏంటి విచారం చేసిన తర్వాత ఈ దశలు ఎక్కడికి వచ్చామంటే అయ్యా ఆకాశం కూడాను మిథ్యా మిథ్యా సత్యం బ్రహ్మ ఇవ సత్యం బ్రహ్మయు సతద్వైతం బ్రహ్మ ఇవ సత్యం ఎస్ కాబట్టి ఇప్పుడు భేదం తెలుస్తా ఉంది కదా ఆకాశం వేరే సత్ వేరే ఆకాశం ఉంటే సత్వ ఉంటుంది ఆకాశం లేకపోయినా సత్వ ఉంటుంది కనుక వియత్ సత్తుల మధ్య భేదం అనేది క్లియర్గా మనకు తెలుస్తా ఉంది ఈ భేదాన్ని తెలుసుకోవడం ఎందుకో తెలుసా నీవు అదే కాని ఇది కాదని తెలుసుకోవడం కోసం ఇప్పుడు వాడు చెప్తున్నది ఏంటంటే ఎప్పుడు కలిసి ఉండేటి వాటి మధ్య ఇప్పుడు ఆకాశం ఉందంటే సత్తు కలిసి ఉంది కదా ఎప్పుడు కలిసి వాటి మధ్య ఈ భేదం చెప్పడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం నెక్స్ట్ ఇది శంక ఎప్పుడు కలిసే ఉన్నాయి కదా లేకుండా ఉంటే ఇప్పుడు ఆకాశం అన్నప్పుడు సత్తుందని అర్థం మళ్ళీ వాటి మధ్య నువ్వు భేదాన్ని తీసుకొచ్చి పెట్టి వాటిని వేరు చేసి ఈ భేదాన్ని సృష్టిస్తూ ఉండవే ఇది ఎంతవరకు సమంజసము అనేటువంటి శంక పూర్వపక్షికి వచ్చేటువంటి అవకాశం ఉంది పూర్వపక్షి అంటే ఎవడో కాదు అర్థం కానివ్వడు పూర్వపక్షి పూర్వపక్షి అనేవాడు ప్రత్యేకంగా మీసాలు పెట్టుకుని ఉంటాడని అనుకునే ఎవడికి అర్థం కాదో వాడు పూర్వపక్షి ఎవడికి అర్థమైందో వాడు సిద్ధాంతి అర్థమవుతుందే అది కాబట్టి మనకే రావచ్చు ఆ రెండు కలిసి ఉండేటప్పుడు నువ్వు ఏదే భేదం గీదం అయితే కలిసే ఉన్నాయ ఏంటి సంబంధం చెప్పు అడుగుతున్నాం వాటి మధ్య సంబంధం ఏంటి సంబంధం ఎలా ఉంది ఏది వియత్సతుల మధ్య సదాకాశాల మధ్య సంబంధం ఏ విధంగా ఉంది संबंध जोला जब संबंध जाति व्यक्ति देहि देहौ गुण वियत पृथक वियत्सत वास्तु पार्थक्यं कोत्र विस्म जाती देही देहौ गुण द्रव्ये यदा पृथक यदा ये विधाइ व्यक्ति रेर एवामीजी अंत व्यक्ति धर्मी जाति అదే అదే ఇప్పుడు అది ఏదైనా కావచ్చు మనిషి కానీ అవసరం లేదు వ్యక్తి అంటే ఏ ఏ స్పెసిస్ అన్నా ఫర్ ఎగ్జాంపుల్ వృక్షజాతి ఉంది వృక్షజాతి ఉందనుకోండి దీంట్లో జాతిత్వం ఏదైతే ఉందో ధర్మం జాతిత్వం అనేటువంటిది ధర్మం వ్యక్తి ఏమిటో తెలుసా జాతి వృక్షజాతి వ్యక్తి ఏమిటో తెలుసా అది మామిడి ఇది దానిమ్మ అది జామ అవునా కాదు వాటిని చూచినప్పుడు వాటి జాతి ఏంటి అని మనం అంటాం అర్థమైంది అది ఉంటే జాతి జాతి లేకపోయినా అది జాతి మనకు తెలియకపోయినా వస్తు అది జాతి వ్యక్తి దేహి దేహౌ దేహి దేహౌ కాబట్టి దేహం ఉంది దేహి ఉన్నాడు ఇది నా దేహము అంటున్నాడు నా దేహము కృషోహం నేను సన్నగా ఉన్నాను అంటున్నాడు స్థూలోహం నేను బుద్ధుగా ఉన్నాను అంటున్నాడు ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనకు భేదం తెలుస్తూ ఉంది కాబట్టి దేహి ఉండాడు దేహము ఉంది దేహము ఉంది అంటే దేహి ఉన్నాడు అని అర్థం దేహి ధర్మి దేహము ధర్మం ఎందుకని దేహం ఉండాలి అంటే దేహి ఉండాలి దేహము లేకపోయినా దేహి ఉండాలి అది ప్లీజ్ కాబట్టి ఈ దేహి నుండి దేహాన్ని అట్లాగే గుణి గుణం గుణి గుణం అది గుణద్రవ్యే కాబట్టి గుణి ఎక్కడైనా సరే మనకు గుణం కనిపించింది అనుకోండి గుణి ఉండాలని అర్థం ఏదైనా ప్పుడు పాలు చూచాము అవి పాలు గుణి పాలు తెల్లగా ఉన్నవన్న అనుకోండి ఆ తెలుపు ఏంటి గుణం అంతే ఎగ్గే లేదు ఇవన్నీ కలిసే ఉంటాయి ఇవన్నీ కలిసే ఉంటాయి కాబట్టి జాతి వ్యక్తి దేహి దేహం గుణద్రవ్యే యథా పృథక్ ఇవన్నీ వేరే కదా కాబట్టి జాతి వేరు వ్యక్తి వేరు దేహి వేరు దేహం వేరు గుణి వేరు గుణం వేరు అని మనకు తెలుస్తా ఉందా లేదా ఎట్లాగైతే అవి వేరు వేరుని మనకు తెలుస్తూ ఉన్నాయో వియత్సతో తథై వాస్తు వియత్స కనుక ఆకాశానికి సత్ పదార్థానికి తథేవ అస్తు వాటిలాగే అవి కలిసి ఉన్నట్టు తెలిసిన వేరుగా అర్థమవుతూ ఉన్నాయో ఈ రెండు కూడాను ఆకాశ అస్థి అన్నప్పుడు ఈ రెండు కలిసి ఉన్నట్టు మనకు తెలుస్తున్నా వాస్తవానికి ఇవి కూడా వేరుగానే ఉన్నాయి తథై వాస్తు పార్థక్యం పార్థక్యం అంటే భేద డిఫరెన్స్ భేదము అర్థం పార్థక్యం అంటే సంస్కృతంలో భేదము అర్థం కాబట్టి వియత్ సత పార్థక్యం తథైవ అస్తు వాటి ఎట్లాగైతే భేదం తెలుస్తూ ఉండిందో రెండు కలిసే ఉండినా జాతి వ్యక్తులు గాని దేహి దేహములు గాని గుణి గుణములు గాని ఇవి కలిసే ఉండినా వాటి మధ్యలో ఎట్లాగైతే మనకు భేదం గోచరిస్తూ బుద్ధికి అందుతూ ఉందో తథైవస్తు ఏది వియత్సతోహో ఈ ఆకాశము సత్తులకు కూడాను తథైవస్తు అలాగే జరుగుతుంది పార్థక్యం భేదం కోత్ర విస్మయ అత్రహా విస్మయ కహ ఇక్కడ నీకు ఆశ్చర్యాన్ని కొలిపేది ఏముందా బాబు ఆ రెండు కలిసి ఉన్నంత మాత్రాన మీరు భేదం చెబుతారా అంటున్నావు చెప్తున్నాం కదా శుభ్రంగా గుడ్ నైట్ అంటే ఇక్కడ ఏంటంటే శబ్దభేదం అట్లాంచి అర్ధభేదం తెలుస్తుంది బుద్ధిలో అది ఇంపార్టెంట్ అర్ధభేదం తెలుస్తుంది దేహి దేహౌ అన్నప్పుడు దేహము దేహి కాదని తెలుస్తుందా లేదా గుణి గుణము అన్నప్పుడు గుణి యొక్క గుణం గుణం లేకపోయినా గుణి ఉంటాడు అనేది తెలుస్తుందా లేదా ఇది ఎక్కడ కలుగుతుంది మనకు బుద్ధిలో ఈ ప్రతీతి జ్ఞాన విషయం ఏదైతే ఉందో ఇది మనకు బుద్ధిలో కదులుతుంది కాబట్టి నేను దేహిని చూడండి తమాషా నేను దేహిని ఇది నా దేహము అది దేహి నేను దేహిని ఇది దేహము అని బుద్ధిలో తెలుస్తా ఉందా లేదా ఈ రెండు కలిసే ఉన్నాయా లేదా దేహము ఆత్మ కలిసే ఉంటేనే కదా నడిచేది ఆత్మ నడవలేదు దేహం నడవలేదు ఇద్ద మాట చూడండి నడుస్తే ఆత్మ నడిచిందంటే ఇంకా ఏదైనా దేహం అయి ఉండాలా కాబట్టి సర్వత్రా ఉండేటువంటి ఆత్మ ఎట నడుస్తుంది అది నడవలేదు దేహం నడుస్తుందే దేహం నడిచేటదే ప్రతి శవాన్ని లేపమా కాదు మార్చురిలో అన్నెందుకు పెట్టుకుంటారా అవన్నీ లేచి రాత్రిలో నడవ కాబట్టి దేహాలు నడిచే అవకాశం లేదు ఆత్మ నడిచే అవకాశం లేదు పెట్రోల్ పరుగులు ఎత్తడం తెలియదు కారుకు నడవడం తెలియదు ఆ పెట్రోల్ కారులో పడితే రెండు కలిసి పోతాయి ఎక్కడికన్నా పోయి ఆత్మ తనందరూ తాను చెల్లించలేదు దేహం చెల్లించని శక్తి లేదు అది దీంట్లో చేరితే రెండు కలిసి తిరుగుతుంటాయి ఇది నాటకం వేయచ్చు డాన్స్ చేయొచ్చు అసెంబ్లీలో కొట్టుకోవచ్చు దేనికై రెండు కలిసే ఉంటాయి ఆ రెండు కలిసి ఉన్నంత మాత్రం నావి వేరు కాదా మన బుద్ధిలో ఏ విధంగా ఉంది నేను నా దేహం అంటున్నావా లేదా నీ లోహం నీ లోహం అంటే ఏమని అర్థం అహముఖి నీల వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది సత్పదార్థానికి వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది వర్ణం ఎవరు దేహం కదా నీలోహం గౌరవం గౌరవం నేను తెల్లగా ఉన్నాను నీలోహం నేను నల్లగా ఉన్నాను నల్లగా ఉండేది ఎవరు దేహం తెల్లగా ఉండేది ఎవరు దేహం అహం అనేది ఎవరు ఆత్మ దేహధర్మాన్ని ఆత్మయంగా ఆరోపించుకోవడం జరుగుతూ ఉంది అన్యోన్య అతస్మిన్ తద్బుద్ధి అతస్మిన్ అధ్యాస ఇంకా దాంట్లో అందంగా కనపడింది అనుకోండి ఇంతకుముందు చెప్పినట్టుగా మాయకం భూషణం అది శోభనాధ్యాస చూడండి ఎట్లందా శోభనాధ్యాస ముందే అధ్యాస దాంట్లో శోభనాధ్యాస బ్రహ్మసూత్రాల్లో మీకు చెప్పాడు భాషలో అది కనుక అవి పాలు తెల్లగా ఉన్నాయి పాలు అనేది నీకు తెలుసు గుణి తెల్లగా ఉన్నాయని తెలుసు గుణము ఆ రెండు వేరే నీకు తెలుసు అయినా కలిసే ఉండేది కలిసి ఉన్నంత మాత్రాన ఒకటి అవుతాయా అలాగే సతి ఆకాశము సత్పదార్థము కలిసే ఉన్నాయి అయినంత మాత్రాన్ని కూడాను వియత్సతులకు భిన్నంగా వాటిని బుద్ధి గ్రహిస్తూ చూసారా విచారం వల్ల బుద్ధి గ్రహిస్తూ ఉంది ఏమని వియత్ ఇది ఆకాశము ఇది ఉండడానికి ఆధారమైంది సత్ సత్ ఉండడం వల్ల ఆకాశం ఉంది సత్కి అధిక వ్యా ఉంది వ్యాపకత్వం ఉంది దీనికి అల్పవ్యాప్తి ఉంది దానికి అధిక వ్యాప్తి ఉంది ఇది దాన్ని ఆశ్రయించుకొని ఉంది అది ఆశ్రయింపబడేది ఇది ఆశ్రయించుకునేది ఇది లేకపోయినా అది ఉంది అనే జ్ఞానం ఈ భేద జ్ఞానం నీ బుద్ధిలో అందుతూ ఉందా లేదా అంటున్నాడు అందుతూ ఉంది దట్స్ ఆల్ రైట్ కాబట్టి ఇంకెక్కడుంది భేదం ఎక్కడుంది తెలుస్తూ కదా నీకు భేదం చాలా క్లియర్గా తెలుస్తుంది పార్థక్యం భేద కోత్ర విస్మయ కాబట్టి ఇక్కడ విస్మయం ఎక్కడుంది ఆయన చెప్పు ఇప్పుడు ఒక మనిషి ఒక గొప్ప పని సాధించాడు అనుకోండి హండ్ర హండ్రడ్ సెంచురీస్ హండ్రెడ్ సెంచురీస్ ఇప్పుడు పోయి ఏం చేస్తావు షేక్ హ్యాండ్ ఇదేం చూడండి తమాషా దేనికి నువ్వు షేక్ హ్యాండ్ పోయి మాలేసేసి మాలేసింది ఎవరికి దేహానికి మాలేసింది దేహానికి సెంచరీ కొట్టింది ఎవరు దేహి దేహం ఏడ కొడుతుంది దేహం కొట్టేటట్లయితే మూడు సంవత్సరాల ఎందుకు వెయిట్ చేయడం అర్థమవుతుంది వైభవం ఎవరితో ఆయన ఇప్పుడు చక్కగా నృత్యం చేస్తే ఆ నృత్యం చేసిన డాన్సర్ది వైభవం దేహందే దాని కదా దాన్ని ఎట్లా తిప్పితే అందంగా ఉంటుందో తిప్పాలి వాడు డాన్సర్ వాడిది దేహిది కనుక దేహి అద్భుతంగా ఏదైనా చేస్తే సరే ఇంతెందుకు అది కూడా కాదు కవిత్వం నిదానమే ప్రధానమే తెలియదు మైదానం ఇది రాసింది కవి కదా దేహమా రేపు అది నిద్రపోతాబడు లేచి కూర్చోబెట్టి రాయట్టి దేహి కాబట్టి వాడు చేసిన దానికి మనం అప్రిషియేట్ చేసి వెళ్ళి థ్యాంక్స్ వాహ కంగ్రాచులేషన్స్ కంగ్రా ఎవరిని ఆయన కంగ్రాచులేట్ చేసేది దేహిని చేయాలి నువ్వు దేహాన్ని చేస్తావు ఎందుకని ఇంకా ఇప్పుడు కవిని ఆయన్ని ప్రశంసించాలి అప్పుడేం చేయాలి మనం ఇదే పద్ధతి ఇంకేం లేదు మెడలో మాలేయడమే అంతేగాని అది మెడకు సంబంధించింది కాదు కదా అంతే గాయకుడైతే పోని మెడకేస్తాం పాడాడు కనుక ఈయన కవి బుద్ధిలో ఉంది గనక జుట్టుబట్టి అది రియల్ కంగ్రాజులేషన్ అది అట్లన్నమాట అలా చేస్తే ఎవడైనా వస్తాడా ఏ కవి అయినా ఇంకా సన్మాన సభకి అలా చేయలేదు తెలియబట్టే డబ్బులు ఇచ్చి సన్మానాలు చేయించుకుంటున్నాడు అర్థమవుతా ఉండాలి ఇప్పుడు కనుక చేసేది అదైనా దేహి దేహాల మధ్య నీకు తేడా తెలుస్తూ ఆ రెండు కలిసిపోయి ఉండడం చేస్తా దీన్ని పట్టుకుంటే దాన్ని పట్టుకునేట్టు అవద్దని నువ్వు అభిప్రాయపడుతున్నావు అది విషయం కానీ వాస్తవానికి అలా చేస్తున్నప్పుడు కూడా నీకు తెలుసు నేను దేహిని అప్రిషియేట్ చేయాలి దేహి నాకు అవైలబుల్ కాదు గనక అవైలబుల్గా ఉన్న దేహం గనక అది తనదేనని వాడు అంటున్నాడు గనక దేహం అంటే వాడి దేహాన్ని నేను ఊపేది ఏదేవాడి దేహాన్ని కాదు ఎవడు రాశాడో కవి వాడి దేహాన్ని ఊపుతున్నా యాక్చువల్గా వాడు అది కాదు మరి దాన్ని ఊపితే వాడికి తెలియాలా వాడు అంటున్నాడు గనక ఇది నాదని కాబట్టి నేను కూడా అదే మార్గంలో పోయి దాన్ని ఊపేసి వాడిని ఊపినట్టుగా ఫీల్ అవుతున్నా యాక్చువల్గా జరుగుతుంది దీన్ని ఊపిన వాడు హిహి అంటున్నాడు లోపల పూల వాడు హి హి అంటున్నాడు వాడు కాకపోయినా అట్లా కలిసిపోయి ఉన్నాయి పార్థక్యం తథైవ అస్తూ ఈ భేదవత్వం కూడా ఈ విధంగా తెలుస్తూ ఉంది కాబట్టి జాతి వ్యక్తి అది చూసుకోండి సెంటెన్స్ జాతి వ్యక్తి ేహి దేహ అట్లాగే గుణం గుణి సహ ఉపలభ్యమాన అపి సహ ఉపలభ్యమాన అపి ఆ రెండు కలిసే మనకు తెలుస్తూ ఉండినా యథా పృథక్ ఎట్లయితే వేరైపోయి మనకు తెలుస్తూ ఉన్నాయో సద్వ్యోమోహో సద్వ్యోమోహో వియత్సతో అస్తు అస్ క్లియర్ నెక్స్ట్ ఇది ఇక్కడ దొరుకుతాం ఆశ ఇది మన ప్రాబ్లం ఇది నిరోఢ్యం స్వామీజీ ఈ ఈ విచారంలో చాలా బాగా అర్థమైంది కదా చాలా బాగా అర్థమైందా డౌటా నేను చేస్తాను ఇంకా ఇంక ఇంతగానే ఎవరు చెప్తారు ఏమో ఇంకో చెప్తారని నేను అనుకోవడం లేదు ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టపోయినా ఏమైనా నేనే చెప్తా నేనే దొరికాను మీకు అది వేరే విషయం అట్లా కానీ తమాషా ఏంటంటే ఇక్కడ స్వామిజీ బాగా అర్థమవుతా ఉంది నిజ తమాషా నిలవడం లేదే ముందా ఇప్పుడు మన దగ్గర ప్రతి తల ఊపతు ఇప్పుడు కావాలంటే ఎందుకంటే నా మీద అపోజిషన్ లేనిపోయిన అపోజిషన్ ఇంత కష్టపడి చెప్తే మీరు చెప్పేట అంటే మన భాషలో చెప్తే మీరు చెప్పేటప్పుడు స్వామి అంత అర్థమైంది తర్వాత ఏమైంది అటు పోతే ఇది ఎక్కడ చేయాలి ఇది ఎక్కడ తావాలి దీనికి రాష్ట్రం చూడండి సేమ్ ఇక్కడ కూడా బుద్ధో నోచిత్తే నిఢిం తనైకాగ్ర్యా సంశయాద్ధ్య భావస్ వదేదైన్ భేద బుద్ధోపి బుద్ధ అపి చింట తమాషా భేద బుద్ధోపి స్వామీజీ ఇప్పుడు మీరు చేసినటువంటి వివేకం వివేచనం విచారం ఎంక్వైరీ ఏదైతే ఉందో దీని ప్రకారం చూస్తే ఆ రెండింటి మధ్య భేదం ఉంది ఏది వియత్సతోహో కాబట్టి వియత ఉందంటే సత్వ ఉంది వియత లేకపోయినా సత్తు ఉంటుంది అది లేకపోయినా ఇది ఉంటుందంటే అది దానికన్నా ఇది వేరు గనక ఈ భేదం చాలా క్లియర్గా తెలుస్తుంది స్వామిజీ బుద్ధిలో సిది పాయింట్ బుద్ధిలో ఆ బుద్ధి చిత్తం వాడేడు చూసారా అక్కడే ఉంది బ్యూటీ అంతా బుద్ధిలో క్లియర్గా ఉంది స్వామిజీ ఇప్పుడు మీరు చెప్పేది చక్కగా అర్థమైంది ఇంకేంటైతే భేద బుద్ధోపి బుద్ధ అపి బుద్ధిలో చక్కగా తెలుస్తూ ఉండినా అంటే బుద్ధి చేత వివేచనం నిర్ణయం అయిపోయినా డిసైడ్ అయిపోయినప్పటికి కూడాను చిత్తే చిత్తే చిత్తములో నిరూఢిం అది అలా నిలబడిపోవడం నిశ్చయం అయిపోవడం బుద్ధికి అందుతూ ఉండినా భేదం ఈ రెండింటి మధ్య భేదం బుద్ధికి అందుతూ ఉండినా చిత్తములో నిరూఢం అంటే అది నిశ్చయం నో యాతి చేత్ ఫస్ట్ లైన్లో నో యాతి చేరూఢం నో యాతి చే అంటే బుద్ధికి సక్రమంగా నాకు అర్థమవుతూ ఉండినా అది చిత్తంలో స్థిరంగా నిలబడకపోవడం జరుగుతూ ఉంది అంటే బుద్ధిలో నిశ్చయం ఉంది చిత్తంలో అనిశ్చితి ఉంది బుద్ధి అంటే ఏంటి నిశ్చయాత్మకం కదా చిత్తమేంటి మహాస్మరణ స్మరణ కదా అది స్వామీజీ మీరు చెప్పినప్పుడు మనసు సస్పెండెడ్ మనసు ఏం పనిచేయడం లేదు ఎందుకంటే సంకల్ప వికల్పాలు డౌట్ అది అసలు మీరు డౌట్నే రానిలే మనసుని ఎత్తి దూరంగా పడేశారు బుద్ధికి చక్కగా సరఫరా చేశారు మాకు చక్కగా అర్థమైంది పోయిన తర్వాత ఒక్కటి కూడా జ్ఞాపకం రావడం ఎందుకని జ్ఞాపకం తీసుకునే చిత్తం అవునా చిత్తం కదా ఆయన పూర్వస్మృతే కాబట్టి ఏది జ్ఞాపకం రావడం లేదు బుద్ధిలో ఏమో నిశ్చయం ఉంది చిత్తంలో ఏమో అనిశ్చతం ఉంది వినేటప్పుడేమో ప్రబోధ సమయ వెరీ క్లియర్ నిశ్చయంగా ఉంది మళ్ళీ కనించే లేచిపోతే అనిశ్చితి ఉంది ఇదేంటి తత్ ఇక్కడికి ఆల్మోస్ట్ క్వశ్చన్ డౌట్ కదా సంవత్సరం థర్డ్ లైన్ తత్ అనైకాగ్రత్యాత్ అనైకాగ్రత్యాత్ వా సంశయాత్ సంశయాత్వా త సరేనాయన ఇప్పుడు నేను చెప్పినప్పుడు నీ బుద్ధికి చక్రమంగా ఎక్కింది ఆ తర్వాత చిత్తంలో అనిశ్చితి ఉంది ఇక్కడ డిటర్మినేషన్ ఉంది ఆడిపోతే డిటర్మినేషన్ లేదు మళ్ళీ అసలు అర్థం కాకుండా గందరగోళంగా ఇది తత్ ఇటువంటి పరిస్థితి ఏది బాగా అర్థమైంది కానీ లోపల నిశ్చయం లేదు స్థిరంగా ఉండడం లేదు దీనికి నేను అడుగుతున్న క్వశ్చన్ అనైకాగ్రయా అనైకాగ్రయా నీకు అవధానం లేకపోవడమా ఏకాగ్రత లేకపోవడమా ఫస్ట్ పాయింట్ అనైకాగ్ర వా నీకు ఏకాగ్రత లేకపోవడమా ఏకాగ్రత అనేకాగ్రత అనైకాగ్ర్యాత్ ఏకాగ్రయాత్ అనైకాగ్ర్యాత్ కాబట్టి నీకు ఏకాగ్రత లోపించడమా వార్ ఒకేళ కాకపోతే వా అంటే ఆర్ లేక సంశయాత్ నీకు సందేహాలు ఉండడం వలన తమటోడి రూఢ్య భావ అస్య తే వదా తే తే నీ యొక్క అస్సేద్య రూఢి అభావ తే వాద చెప్పు అయ్యా బుద్ధిలో వస్తువు అర్థమై సక్రమంగా విచారం జరిగి నిర్ణయింపబడిన తరువాత మళ్ళీ చిత్తములో అనిశ్చితి చోటు చేసుకోనుంది అంటావు అంతే కదా దీనికి కారణాలు రెండే కనపడతా ఉన్నాయి ఆ రెండిట్లో ఏదో కారణం నువ్వు ఆలోచించుకో ఒకటి నీకు ఏకాగ్రత అన్నా ఉండాలి అంటే చెప్పేటప్పుడన్నా లేకుండా ఉండాలా ఆ తర్వాత వెళ్ళిన తర్వాత అన్నా లేకుండా ఉండాలా ఎప్పుడు అర్థమవుతుంది చెప్పేటప్పుడు అనేక విషయాలను ఆలోచిస్తే అనేకాగ్రతది ఏకాగ్రత ఉండదు ఏకాగ్రత లేని వాడిక విషయం అర్థం కాదు ఆ తరువాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అది సుస్థిరంగా నిలవకపోవడానికి దానికన్నా ఎక్కువ ప్రెషర్ ఇచ్చేటువంటి సమస్యలు నీ బుద్ధిలో ఉండడమే కారణం చిత్తంలో ఉండడమే కారణం అవి ఏవై ఉంటాయి ప్రాపంచకమైనటువంటి విషయాలు ఉంటాయి ఇప్పుడు అర్థమైందే మీకు అధికారి అయిన వాడికే వేదాంతం అర్థమవుతుంది ఇప్పుడు అర్థమైందే పాయింట్ ఏమిటా అధికారి చూసారా వాడు ఎంతో సాధన చేసి ఉండాలి రాగద్వేషాలు లేకుండా ఉండాలి ప్రపంచం మీద వ్యామోహాలు లేకుండా ఉండాలి ముఖ్యంగా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి ఈ గందరగోళ స్థితి ఎవరి బుద్ధులైతే ఉండదో వాడికి విన్న తర్వాత పోయిన తర్వాత నిలబడిపోతుంది అట్లా ఒకరికి ఒక ఇవ్వాల్సిన అవసరం లేదు వాడిని ఒక అరగంట ఇక్కడ నిలబెట్టి నిన్ను నోరు తెరవరా అంటే అర్థమైపోద్ది వాడికి ఏకాగ్రత ఉందో అనేకాగ్రత ఉందో అర్థమవుతుంది ఇప్పుడు వ్యాసుడు అంత రాశాడంటే ఎంత ఏకాగ్రత చెప్పండి శుకుడు అంత చెప్పాడంటే ఎంత ఏకాగ్రత రెండు మాటలు మాట్లాడితే మూడో మాట జ్ఞాపకం రాదు మనం అట్లాంటి వాళ్ళని కూడా విమర్శిస్తాం మహాత్ములు కూడా విమర్శిస్తాం అంత స్థాయి కలిగినటువంటి వాళ్ళం అర్థమవుతుందే కాబట్టి నీవు విన్న తరువాత నీకు నిశ్చయమయ్యి తరువాత అది అనిశ్చితికి దారితీస్తా ఉందంటే రెండే కారణాలు ఒకటి అనైకాగ్రత ఉందే లేదంటవా సంశయాద్వా డౌట్ అన్నా ఉండాలి నీకు సందేహం అన్నా ఉండాలి ఎందుకని రూడి అభావ రూఢి నిశ్చయంగా ఉండడం అనేటువంటిది అభావ లేదు అభావ రూఢి అభావ కాబట్టి ఏదైతే రూఢి అభావ అంటే నిశ్చయించడం అనేటువంటిది లేకుండా పోతా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అనేకాగ్రియా రూఢిం నయాతి సంశయా రూఢిం నయాతి ఇది కాబట్టి అనేకాగ్రత కారణం ఉండాలా లేకపోతే సంశయమన్నా ఉండాలా డౌట్ ఉన్నా ఉండాలా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలా అది వాట్ షుడ్ బి ది రీజన్ చెప్పినప్పుడు సక్రమంగా విని తర్వాత అది స్టేగ అవ్వడం లేదంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి ఈ రెండిట్లో ఏది కారణమై ఉండాలి లేక రెండు ఉండాయా ఇవి హర్డర్స్ చూసారా మనం ఎంత చూసాం ఇప్పటికి చెప్పు రెండవ ప్రకరణంలో ఉన్నాం నూట చిల్లర శ్లోకాల్లో ఉన్నాం పదిహేను వందలకు గాను ఎంత క్లారిటీ ఇస్తూ ఉండడో చూడండి కాబట్టి హర్డిల్స్ ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు మనకు అర్థమైపోతా ఉంది హౌ దిస్ హర్డిల్స్ ఆర్ రిమోట్ కమాన్ వీటిని ఎట్లా పోగొట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా కావచ్చు నాలెడ్జ్ స్టే కావడం లేదు అలా నాలెడ్జ్ స్టే కాకుండా పోవడానికి అర్థమైనప్పుడు కూడా అనిశ్చితి ఉండడానికి ఒకటి అనేకాగ్రత ఉండాలి రెండవది సంశయమన్నా ఉండాలి ఒకవేళ ఏది ఉంటే ఎట్లా పోగొట్టుకోవాలా రెండు ఉంటే ఎట్లా పోగొట్టుకోవాలి ఎందుకని రెండిట్లో ఒకటన్నా ఉండకపోతే ఈ పరిస్థితి రాదు అనిశ్చిత రాదు ఏం చేయాలి అప్రమత్వోభవధ్యానాత్ అధ్యయస్మిన్ వివేచనం కురు ప్రమాణయక్తిభ్యాం తూఢతమోత్ ఇంతకుముందు శ్లోకంలో లాస్ట్ లైన్లో రూఢ్యభావ కదా నిశ్చయము అభావం రూఢి అభావం నిరూఢిం కదా రూఢతమో భవత్ పోహ్ ఆ నిరూఢి ఏదైతే ఉందో నిశ్చయం దాంట్లో తమో భవత్ రూఢితమో భవే తరతమ భేదాలు టాప్ అయిపోను దానికి ఇంకేం లేదు అంటే అంత నిశ్చయం అయిపోతుంది ఇప్పుడు ఏది ఆ హర్డర్ తీసిస్తున్నాడు గనక ఏంటయ్యా అప్రమత్త భవ ధ్యానాత్ ఆద్యే పోహ్ ఆద్యహ నంబర్ వన్ ఆద్య అంటే నంబర్ వన్ మొదటిది ఏంటి స్వామీజీ మొదటిది ఇంతకుముందు ఏది మొదటిది చెప్పండి అనేకాగ్రత ఒకవేళ గనక మొదటిదే గనక అయితే అంటే ఏకాగ్రత నీకు లేకపోతే అనేకాగ్రత నీకు ఉంటే అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా అప్రమత్తోభవ అంతే అప్రమత్తోభవ సాధాన చిత్రుడు కా అప్రమత్తోభవ చెప్తా అక్కడికి అర్థమైంది అద్య అప్రమత్వభవ ఎట్లా ధ్యానా ధ్యానం చేత చూసారా అంటే ధ్యానం చేసి దేన్ని ధ్యానం చేస్తావో చెప్తాను వినండి ఏ విషయమైతే నీకు అర్థమయ్యి తరువాత లోపల నిలవకుండా ఉందో దాని మీదనే ధ్యానం చేసి అప్రమత్తోభవ ఇప్పుడు మహాత్ములంతా తపస్సులు చేశారు అది ఇది మీరు ఇదే తపస్సు జ్ఞాన తపస్సు చూడండి తమాషా ఏదైతే నీకు అర్థం కాలేదో ఇక్కడ అర్థమైందో అక్కడ అర్థం కావడం లేదో హర్డులు అక్కడ ఉంది గనక ఇక్కడ లేదు ఎందుకని ఇక్కడ నిశ్చయం అయింది అక్కడ పోయిన తర్వాత అనిశ్చితి ఏర్పడింది అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ జ్ఞానం అయితే నీలో కలిగిందో దాని విషయంలో ధ్యానార్థం ఎట్లా అప్రమత్వోభవ మళ్ళీ అవధానం అటెన్షన్ దెబ్బ తినకుండా అప్రమత్తోభవ సావధాన చిత్తుడివై ఉండు దీనివల్ల ఒకవేళ మొదటిదే కనుక అయితే అనేకాగ్రత అనేటువంటిదే గనక హరటలు అయితే దీనివల్ల తొలగిపోతుంది ధ్యానంలో సావధాల చిత్రుడు అయి ఉండడం వల్ల అంటే ఇప్పుడు ధ్యానం ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ వినిపోయిన తర్వాత ఇవన్నీ చెప్పినవి మీకు కొత్తగా వింటున్నారు మీరు శ్లోకాలు కనుక ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనం కూర్చోవాలి ఎవరైనా అంతే ఇప్పుడు నేనైనా ఇది మీకు చెప్తున్నానంటే ఈ పని చేసిన గతంలో అర్థమవుతుంది ఉడికే పుస్తకాలు చూసుకున్నది చెప్పడం వల్ల ఏం పుస్తకాలు ఏం కనపడు ఉంటే ఎక్కడో అది తీసుకోరండి జస్ట్ ఈ ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఒక భగవద్గీతలో ఒక శ్లోకం అర్థమయిన తర్వాత మళ్ళీ ఒక చెట్టుకు దగ్గర కూర్చుని ఆ శ్లోకభావాన్ని తదేకంగా రెండో ఆలోచన లేకుండా దాన్ని ధ్యానపూరితంగా చూడడం చూచినప్పుడు స్టే అయిపోతుంది ఇంకా ఇంకా అక్కడి నుంచి చదివేటువంటి అవకాశం లేదు ఇదే స్థూనకణన న్యాయం మీరు చెప్పాను కదా ఒకటి మనం కొడుతాము ఒక మేక దించుతాము అది సరిగా ఉందో లేదో మళ్ళీ అట్లా చూస్తాము మళ్ళీ కొడుతాం అట్లా కాబట్టి మనలో అది నిశ్చయం అయిపోయేంత వరకు సావధానగా ఉండాలి అప్రమత్తోభవ ధ్యానంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం అద్భుతమైనటువంటి సూత్రం సూత్రం అది తత్ర ప్రత్యయకతానత ప్రత్యయకతానత ధ్యానం తత్ర తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం ఎవరో తెలుసా చెప్పింది పతంజలి యోగదర్శనం ఎందుకని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన శవంత భూమిక ధ్యాన సమాధి సమాధి అద్భుతమైన స్టేట్మెంట్ ఇప్పుడు మనకేమి ఇప్పుడు యోగము న్యాయము వైశేషికము సాంక్యం మనకేమి విరోధం కాదు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను అది ఎవరికైనా విరోధం కావచ్చేమో కానీ శంకరాచార్య స్వామికి సంబంధించిన వాళ్ళకి ఎప్పుడు విరోధం కాదు మీకు అనేక చోట్ల చెప్పాను గౌతమ మహర్షి ఏదైతే చెప్పాడో న్యాయంలో ఆ సూత్రాలను అట్టట్లే పెట్టేశాడు శంకరాచార్య స్వామి ఎందుకని అద్భుతంగా వ్యాఖ్యానించాడు మళ్ళీ నేను ఎందుకు చెప్పాలి అది అట్లాగే ఇక్కడ కూడాను మొత్తం ఆయన యొక్క యోగంతో మనం ఏకీభవించాం దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఎందుకని గోల్ ఏమిటి అనేది మనది జ్ఞానగమ్యం యోగ గమ్యం కాదు అందువల్ల పతంజలితో మనం ఏకీభవించాం టోటల్గా కానీ ఎక్కడెక్కడైతే అవసరమై ఉందో ఇప్పుడు సాధన భూమికలో చాలా చోట్ల ఉపయోగపడతాయి ఇప్పుడు యోగ చిత్తవృత్తి నిరోధాన్ని ఆయన చెప్తే దాన్ని పెద్దగా అంగీకరించం మనం చిత్తవృత్తులు నిరోధించాల్సిన అవసరం లేదో అర్థం చేసుకుంటే సరిపోతుంటాం ఎందుకంటే మనకి జ్ఞానభూమి కనుక వేరే ఇక్కడ ధ్యానం అన్నప్పుడు తత్ర ఆ ధ్యాన సమయంలో తత్ర ఎంత అద్భుతమవుతుండే ప్రత్యయ చూసారా ప్రత్యయ అంటే ఏదైతే జ్ఞాన విషయం నీకుందో ప్రత్యైకతానత ధ్యానం ప్రత్యయ ఏకతానత ధ్యానం అంటే జ్ఞానం యొక్క ఏకాగ్రత ధ్యానం వండర్ఫుల్ చూసారా ఇది పతంజలి దగ్గర నుంచి మనం ఎట్లాగో ఆటోమేటిక్గా తీసుకోవచ్చు పతంజలి రాసినటువంటి యోగ దర్శనంలో నాలుగు పాదాలు ఉన్నాయి మొదటిది సమాధి పాదం రెండవది సాధన పాదం మూడవది విభూతి పాదం నాలుగవది కైవల్య పాదం ఆ విభూతి పాదం ఉంది మూడవది దాంట్లో రెండవ సూత్రమే ఇది తత్ర ప్రత్యయ ఏకతానతా ధ్యానం ప్రత్యయ ఏకతానత ధ్యానం కాబట్టి జ్ఞానం ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే నువ్వు విన్నావో నిశ్చయం చేసుకున్నావో బుద్ధిలో ఈ జ్ఞానం యొక్క ఏకాగ్రతే ధ్యానం అర్థమైందే ఇప్పుడు అర్థమైందే కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆ జ్ఞానం ఏమిటో నువ్వు ఇక్కడ విన్నది దాన్ని మళ్ళీ ఒక్కసారి అది మననం సరైన దాన్ని మనసులోకి తెచ్చుకొని అర్థమైంది ఇంకది కారిపోకుండా ఉండాలి జారిపోకుండా ఉండాలి అందువల్ల ఏకతానత ధ్యానం జ్ఞానం యొక్క ఏకాగ్రతే ధ్యానం అంటే అది తప్ప ఇంకేది మనకు స్ఫురించకూడదు ఇది ధ్యాన లక్షణం ధ్యానగమ్యం ధ్యానం దేనికోసం ఇదిగో ఇందుకోసం కాబట్టి ధ్యానం అంటే ఏదో కాదు నీకు ఏ విషయమైతే గురువు దగ్గర అర్థమైందో మార్గంలోను తరించడానికి గురువు ఏ విషయాన్ని అయితే నీకు బోధించాడో దాన్ని సుస్థిరంగా నిలుపుకోవడం తత్ర ప్రత్యయ ఏకతాన ధ్యానం కాబట్టి జ్ఞానం యొక్క ఏకాగ్రత అలా చేసామనుకో అప్పుడు మొదటి ఎగిరిపోతుంది ఏదది అనేకాగ్రత లేదు నెక్స్ట్ సెకండ్ లైన్ ఆద్య అన్యస్మిన్ అన్యస్మిన్ అంటే రెండవది ఒకవేళ మొదటిది కాకుండా రెండవది గనక నీకు గనక ఆటంకం అయితే ప్రతిబంధకం అయితే అన్యస్మిన్ ఏదది సంశయం సందేహం అప్పుడు ఏం చేయాలో తెలుసా అన్యస్మిన్ వివేచనం కురుపో ఒకవేళ రెండవది అయిందే సంశయం సంశయాన్ని పెట్టుకొని నువ్వు ధ్యానం చేస్తే లాభం లేదు అసలు విషయమే లేదు నీ దగ్గర జ్ఞాన విషయం ఉంటే ధ్యానం ఏకాగ్రత అసలు ధ్యాన విషయమే లేదు నీ దగ్గర ఎందుకని సంశయం ఉంది ఇదే అదే అదే ఇదే అని సో అది నీకు నిశ్చయం లేకుండా చేస్తా ఉంది చిత్తంలో అనిశ్చితికి అది కారణమై ఉంది దాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలని తెలుసో వివేచనం కురు విచారం చేయవయ్య అత విచారర్తవ్య సెకండ్ రెండో హర్డర్లు పోవడానికి ఏం విచారం చేయాలండి ప్రమాణ యుక్తిభ్యాం ప్రమాణ యుక్తిభ్యాం ప్రమాణ విచారం కురు అది ప్రమాణేన యుక్త్యా పో కాబట్టి ప్రమాణం శాస్త్ర ప్రమాణం ఏదైతే ఉందో దాని గురుముఖత మళ్ళీ అధ్యయనం చేయాలి యుక్త్యా నీ రీజన్ కూడా ఉపయోగించాలి కాబట్టి విచారం కురు వివేచనం కురు సంశయ విషయ సతి వివేచనం కురు నీకు సందేహం ఉంది కదా ఆ సందేహం పోవాలంటే మళ్ళీ ప్రమాణ విచారం మళ్ళీ శాస్త్ర విచారం జరగాలి గురుముఖత దాన్ని క్లియర్ చేసుకోవాలి ఎప్పుడైతే అలా క్లియర్ చేసుకుంటుందో అది ప్రమాణ యుక్తిభ్యా తప్పుడు ఇంతకుముందు బుద్ధి గ్రహించింది కాదు వియత్ సతీ భేదం సత్తుకి వియత్కి భేదాన్ని గుర్తించేది కాదు ఇక్కడ రోడతమో భవే ఈ విషయంలో నిశ్చయం ఎట్లా ఉంటుందో తెలుసా అద్భుతంగా నడుస్తుంది గనక నువ్వు నీకు నువ్వు రూఢి కాదు రూఢతమహ అద్భుతంగా వచ్చేసా దాన్ని గనకైతే ఒకవేళ అనేకాగ్రత కన్నా ఉండిందే విషయ ధ్యానాన్ని ఏకాగ్రతతో కొనసాగించి పోగొట్టుకో లేదా నీకు సంశయమే ప్రధానంగా ఉండిందే ప్రమాణయుక్తిభ్యాం ప్రమాణం కురు ప్రమాణ విచారం కురు యుక్త్యా నీ యొక్క తర్కం కూడా ఉపయోగించి సావన చిత్రమై చేసుకుంటూ పోవాలి అది ఓకే ఈ ఆకాశాన్ని వికా మనం ఆకాశాన్ని ఇప్పుడు విచారం చేశాం కదా ఆయన టూ మినిట్స్ ఈ ఆకాశాన్ని విచారం చేయడం వల్ల ఏం జరిగింది చెప్పండి సరే ఒక ఆకాశాన్ని విచారం చేయడం వల్ల ఈరోజు మనకు అర్థమైంది ఏంటంటే ఆకాశము సత్తు కాదు సత్తు ఆకాశము కాదు ఎనఫ్ ఇది జరగాల్సింది ఇప్పుడు ఇది అది కాదు అది ఇది కాదు ధ్యానాన్మానాద్యుక్తితోపి రూఢే భేదేసో సద్వస్ వన్నచ కాబట్టి ఆకాశాన్ని విచారం చేయడం వల్ల మనకు తెలిసేది ఏమిటంటే ఆకాశం సత్ గాదని సత్ ఆకాశం కాదని వియత్సతో భేద అస్తి కాబట్టి ఈ మధ్య భేదం ఉంది వియత్సతో మధ్య భేదం అస్తి ధ్యానా ధ్యానంచేత ఏది విషయ ధ్యానం మానాత్ ప్రమాణాత్ మానాత్ అంటే అభిమానాత్ అనుకునేవాళ్ళు ఎట్లయినా చూసుకోవచ్చు మానాథ్ అంటే ఇక్కడ అభిమానం అని కాదు ప్రమాణం అని అర్థం అంటే మానాత్ ప్రమాణత్ ప్రమాణ విచారాత్ అది కాబట్టి ధ్యానంచేత ప్రమాణ విచారం చేత ఇంతకుముందు రెండు అదే కదా చెప్పాడు నీకు అనేకాగ్రత ఉందా ధ్యానాన్ని కొనసాగించు లేదు నీకు సంశయం ఉందా నువ్వు శాస్త్ర విచారం చెయ్యి అది కాబట్టి ధ్యానాత్ మానాత్ ఇంకోటి ఏం చెప్పాడు యుక్తి యుక్తి తహ సుచ మూడు ఉన్నాయి భేదే వియత్సతో వియత్సతో భేదే రూఢే ఎక్కడ బుద్ధౌ అప్పుడు నీ బుద్ధిలో క్లియర్గా వియత్ వేరు సత్వేరు సత్పదార్థం వేరు ఆకాశం వేరు అనేది రూఢి నిరూఢమైపోతుంది గనక రూఢ్యతం చక్కగా నాటుకుపోతుంది గనక మూడో లైన్ నా కదా సత్యం కదా దగ్గర కంక్లూడ్ అవుతుంది అక్కడికి ఇదైన తర్వాత వాయువు అగ్ని అన్నిట్లో నుంచి అలా వచ్చి ఇంకా నువ్వు ఏది చూసినా బ్రహ్మదప్ప ఈ ప్రపంచంలో నీకేం కనిపించినా పంచభూతాలే ఆ పంచభూత వివేకం నీకు వచ్చేసింది కనుక ఇంకా బ్రహ్మమే రెండవది లేదు ఇది జ్ఞానం ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశమాదాయ ఓం పూర్ణమేవాసిషా శాంతి శా